స్మరా హృది సంస్ఫురదాత్మతిత్సుఖం పరమహంసతిరీయనజాగరత్తమ వైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహ న పూత సంగేతి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమృష్ణాసువాయ ందయ నందోపకరాయ గోవిందాయ నమో నమ నందో గోవిందాయ నమో నమ తల్లక్షణా వాచ్యే అనురాగతి కనుక భక్తి లక్షణాలను వివరిస్తూ వ్యాసభగవానుడు భక్తి యొక్క లక్షణాన్ని ఏం చెబుతారో ఈ పదహారో సూత్రంలో నిన్న మనం కొంతవరకు చూశాం పూజాదిషు పూజ ఆదిషు పూజ మొదలైనటువంటి వాటి ఎందు అనురాగ భక్తి కలిగి ఉండడమే ఆసక్తిని కలిగి ఉండడమే అనురక్తిని కలిగి ఉండడమే భక్తి లక్షణమని పరాశర్యహరస్యపుత్ర వ్యాస వ్యాస భగవాను యొక్క అభిప్రాయం కనుక పూజ అన్నప్పుడు ఇది అర్చన గనక ఆరాధన ఈ ఆరాధనలో భక్తుడు భగవంతుడు భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటువంటి సంబంధం భక్తి రూపంలో గోచరంతో ఉంటది కనుక పూజ మూడు విధాలుగా తెలుస్తుంది కాయిక పూజ వాచక పూజ మానస పూజ కాబట్టి కాయిక పూజ అంటే దేహంతో ప్రధానంగా చేసేటువంటిది కాయిక పూజ వాచక పూజ అన్నప్పుడు కేవలం స్పీచ్ ఆస్పెక్ట్ కేవలం వాక్ ద్వారానే జరిగేటువంటిది వాచక పూజ మానస పూజ కేవలం మనసుతో జరిగేటువంటి దాన్ని మానస పూజ అంటాం కనుక ఈ మూడిట్లో కూడా పూజ అనేటువంటిది అర్చన అనేటువంటిది కొనసాగుతూ ఉంది ఆరాధన కొనసాగుతూ ఉంది భగవత్ పూజ జరుగుతూ ఉంది కాకపోతే పూజలో ఒక విగ్రహం ఉందనుకోండి ఇప్పుడు కాయిక పూజ చూస్తాం విగ్రహం పెట్టుకుంటాం లేదొక పటాన్ని పెట్టుకుంటాం ఎందుకంటే ఒక ఆలంబన ఆలంబన కనుక మనసు నిగ్రహింపబడడానికి లేదా ఒక విషయం అనేది కేంద్రీకరింపబడి ఉండడానికి నానా విధాలుగా పరుగులెత్తకుండా ఉండడానికి ఏదో ఒక ఆలంబనం అనేటువంటిది ఆధారం అనేది అవసరం ఈ ఆధారమైనటువంటి వస్తువు ఏదైతే మనకు ఉందో ఇప్పుడు పూజలో అది విగ్రహం కావచ్చు మరొకటి కావచ్చు పటం కావచ్చు ఏదైనా కావచ్చు ఇది దేన్ని తెలియజేస్తా ఉంది గుర్తు చేస్తా ఉందంటే సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుని యొక్క స్వరూపానికి ఇది ప్రతిరూపంగా ఉంది అది చిన్న విషయం కాదు కనుక పూజలో నికృష్ట వస్తుని ఉత్కృష్ట వస్తు ఆరోప్య పూజయేత్ ఈశ్వరం పూజయేత్ ఇది కాబట్టి ఏదైతే మనకు చిన్న విగ్రహం పెట్టుకున్నప్పుడు ఈ విగ్రహం ఎంత అంతటా నిండి నిబుడీకృతమైనటువంటి భగవంతుడు కనుక సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఉత్కృష్టమైనటువంటి ఆ రూపాన్ని నికృష్ట వస్తువుని ఆరోప్య కాబట్టి ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ స్వరూపాన్ని అతి చిన్న వస్తువులోకి తీసుకొని వచ్చి దాంట్లో ఆరోపించి ఆరోపించడం అంటే అంతటా ఉండేటువంటి పరమేశ్వరుని ఇక్కడ కూడా చూడడం బ్రహ్మదృష్టి ఉత్కర్షాత్ కనుక అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు గనక అంతటా ఉండేటువంటి పరమేశ్వరుడు ఇక్కడ కూడా లేకపోయే అవకాశం లేదు కాబట్టి అంతటా చూసేటువంటి శక్తి లేనిటువంటి నేను ఇదిగో ఈ నికృష్ట వస్తుని ఉత్కృష్ట వస్తు ఆరోప్య పూజేత్ ఈర్ధ కనుక ఇది మొదట కాయక పూజ అంటాం అంటే మనం రోజు పూజ చేస్తుంటాం అని ఇలా చేసినప్పుడు మన దేహము ఇంద్రియాలు మనస్సు ఈ మూడు కూడాను అందులో లగ్నం అయి ఉండయి కనుక మనం కూర్చున్నాము పూజ చేస్తూ ఉన్నాము భగవంతుడికి పుష్పాలు అందిస్తున్నాం అనుకోండి ఇప్పుడు భగవంతుడు చూస్తున్నాము మొదటి రూపాన్ని చూస్తూ ఉన్నాం రూపాన్ని చూడమైనటువంటి దృష్టి అక్కడ నేత్రాలుగా భగవంతుని యొక్క కనపడుతూ ఉన్నాయి కాబట్టి నేత్రాలు జ్ఞానేంద్రియం ఏదైతే ఉందో అది ఇన్వాల్వ్ అయి ఉంది అక్కడ కాబట్టి జ్ఞానేంద్రియం ఉంది కాబట్టి కళ్ళతో భగవంతుడు చూస్తూ ఏ మంత్రాన్ని అయితే మనం ఉచ్చరిస్తూ ఉన్నాము లేదా నామాన్ని దాన్ని చెవులతో వింటూ ఉన్నాం కాబట్టి జ్ఞానేంద్రియాల్లో చెవులు ముక్కు మన కళ్ళు ఇవన్నీ కూడా దాంట్లో అక్కడ లగ్నం ఉన్నాయి అన్ని కూడా ఉంటాయి ఇప్పుడు తీర్థం తీసుకునేటప్పుడు మాలక ఉంటుంది రుచి అర్థమవుతుంది ఇట్లా అక్కడ స్వామికి అగరబత్తులు అవన్నీ వెలిగిస్తాం వాటి వాసనను బీరుస్తూ ఉంటాయి ముక్కు కాబట్టి అన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఏది జ్ఞానేంద్రియాలన్నీ కూడా దాంతోపాటుగా దేహం కూడా ఉంటుంది కనుక స్వామి ఓం శ్రీకృష్ణ ఆయన మహా ఓం కమలానాథ ఆయన అన్నప్పుడు పుష్పాలు తీసి వేస్తాం చూసారా అక్కడ కర్మేంద్రియాలు కూడాను ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి చేత్తోనే మనం పుష్పాలు వేస్తున్నాం ఆ చేత్తో స్వామికి పుష్పాలు సమర్పించడం ఏదైతే ఉందో ఇక్కడ కర్మేంద్రియాలు కూడా వచ్చాయి కనుక ఒకవైపు జ్ఞానేంద్రియాలు మరొక వైపు కర్మేంద్రియాలు తర్వాత దేహము ఇవన్నీ కూడాను దాంట్లో ఇన్వాల్వ్ కాయ వాక్ మనహ అది ఈ మూడు కూడాను పూజలో ఉంటాయి సరేనా అదే వాచకానికి వచ్చామనుకోండి వాక్ వాక్తో చేసేటువంటి ఆరాధన అది జపం కావచ్చు అది రెండో మంత్రంలో వస్తుంది మీకు రెండో సూత్రంలో వస్తుంది గర్గమహర్షి కనుక ఇది ఈరోజు ఇంపార్టెంట్ భాగమేనండి ఇది వాచిక తపస్సు వాచిక తపస్సు కనుక కేవలం వాక్కు సంబంధించింది వాక్కు వరకే ఉంటుంది కానీ వాక్కు మనసు ఉంటాయి అది ఇంకే లేదు పూజలో దేహము ఇంద్రియాలు మనసు ఉంటుంది అదే మనం వాచిక తపస్సుకు వచ్చేటప్పటికీ వాక్ మనసు మాత్రమే ఉంటుంది అదే మానస ధ్యానానికి వచ్చేటప్పటికి మానస పూజకు వచ్చేటప్పటికి కేవలం మనసే ఉంటుంది వాక్కులే మనం ఇంద్రియాలు లేవు దేహం కూడా లేదు అంటే ఉన్నాయి కానీ ఇవి లగ్నం అయ్యేది అవసరం లేదు వీటి అవసరం లేదు కేవలం మనసే ప్రధానంగా ఉంది ఈ విధంగా మూడు రకాలుగా అంటే దేహేంద్రియ మనోబుద్ధులతో ఆచరించేటువంటి కాయక కర్మ అది కాయక పూజ అట్లా కాకుండా కేవలం ఇంద్రియ మనస్సుల చేత ఆచరింపబడేటువంటి వాచిక పూజ అలా కాకుండా కేవలం మనసు ద్వారానే చేసేటువంటి మానస పూజ మెంటల్ వర్షిప్ అంతే ఈ విధంగా మూడు ఉంటాయి ఈ మూడిట్లో ఎవరికి ఏది లభ్యమైతే అదే దాంట్లో హెచ్చు తగ్గులని లేదు కాకపోతే ఏమిటంటే ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే తక్కువ పెట్రోల్తో ఎక్కువ దూరం పోయేటువంటి వెహికల్ని మనం ప్రిఫర్ చేస్తాం అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా అందుకని ఎంతండి మైలేజ్ అని అడుగుతాం అంటే పెట్రోల్ తక్కువగా ఉండాలి అది ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే అది కాస్త ఉత్తమమైంది అనుకుంటాం మనం అంతే అలాగే ఇక్కడ కూడాను శ్రమ తక్కువగా ఉండాలి ఫలితం ఎక్కువగా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ అల్ప ప్రయాసం అనంతఫలం కాబట్టి ప్రయాస తక్కువ ఉండాలి శ్రమ తక్కువగా ఉండాలి అట్లా చూసినప్పుడు కాయక పూజ కన్నా వాచక పూజ వాచక పూజ కన్నా మానస పూజ శ్రమ దగ్గుతూ వస్తాయి కాయవాంగ్ కార్యమూక్తము య వామన కార్యముతమ పూజన జప చిన్న క్రమా పూజన జప చిన క్రమా ఆయ వామన కార్యముతమ పూజనం జప చింతనం క్రమా రమణ మహర్షి ఉపదేశారు ఎప్పుడో మీకు ఒక పదిహారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం కిఏబీ కాలేజీలో చెప్పాను మార్నింగ్ క్లాస్ ప్లీజ్ కాయ వాక్ మనహ కార్యం ఉత్తమం పూజనం జపహ చింతనం క్రమాత్ ఉత్తమం రెస్పెక్టివ్లీ క్రమాత్ అంటే కాయ వాక్ మనహ పూజనం జపహ చింతనం అంటే దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారా చేసేటువంటి పూజ వాక్కు ద్వారా చేసేటువంటి జపం వాక్కు ద్వారా చేసేటువంటి జపం కన్నా మనసు ద్వారానే చేసేటువంటి కేవలం మనసు ద్వారా చేసేటువంటి ధ్యానం చింతనం ఇవి క్రమాత్ ఉత్తమం ఒక వరుసగా చూస్తే ఒకదానికన్నా ఉత్తమంగా కనపడతాయి ఎందుకని పూజలో ఎంత వరకు నడుస్తూ చూడండి దేహం కూర్చోవాలి ఇంద్రియాలు పనిచేయాలి మంత్రం చెప్తూ ఉండాలి పూలు వేస్తూ ఉండాలి ఇవన్నీ హారతి దిప్పుతూ ఉండాలి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అదే మనం జపం దగ్గరకు వచ్చేటప్పుడు ఏం లేదు జస్ట్ నువ్వు జపమాల పరమేశ్వరుడు అంతే కాబట్టి ఏదైతే నువ్వు మంత్రం చేస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ మంత్రము నువ్వు భగవంతుడు అంతే ఇంకేం లేదు మనసు మాత్రమే ప్రధానంగా ఉంది వాక్కు ఉంది వాక్కు మనసు ఉంది గనక ఆ రెండింటితోనే జపం జరుగుతూ ఉంది గనక వాచక పూజ ఇంత శ్రమ అక్కడ తగ్గుతుంది అదే ధ్యానానికి వచ్చామనుకోండి ఇవి రెండూ లేవు కాబట్టి ధ్యానంలో వాక్ కూడా లేదు గనక కేవలం మానస ధ్యానం గనక మనసులోనే చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి శ్రమను దృష్టిలో పెట్టుకుని ఆలోచించినప్పుడు ఒకదానికంటే కూడా ఒకటి ఉత్తమమైనటువంటిది కనపడుతోంది జస్ట్ లిస్ కాబట్టి ఈ విధంగా కాయిక తపస్సు వాచక తపస్సు మానస తపస్సు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అవే ఇక్కడ పూజలో కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి అంటే శ్రమ తక్కువగా ఉంది ఎక్కువగా ఉంది కనుక కాబట్టి పూజ ఇది ఈ పూజలో ఏం జరుగుతుంది భగవంతునితో మన సంబంధం దృఢపడిపోతా ఉంది అంతే ఇంకేం లేదు ఏదైనా సరే భక్తి లక్షణాలు అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇలాంటి భక్తి చేయడం వల్ల మనలో భక్తి చెందుతుంది అసలు దట్స్ ద సెంట్రల్ థింగ్ ఎందుకు చేయాలి ఇవంతా కూడా భక్తి ఎలా పెరగాలి భక్తి కార్యాల్లోనే పెరగాలి ఇంకొక మార్గమే లేదు ఇప్పుడు ఒక మనిషితో మనం స్నేహం చేస్తాం ఆ స్నేహం దృఢంగా ఉండాలంటే ఏం చేయాలి స్వామిజీ స్నేహమే చేయాలి ఇంకేం చేస్తారు బాగా అర్థమవుతుంది ఇప్పుడు అందుకే ఒక మనిషిని ప్రేమించాలి ఏం చేయాలి ప్రేమిస్తూనే ఉండాలి కనుక ఇక్కడ భక్తి పెరగాలి అని అనుకుంటే నాకు భక్తి తరిగిపోతా ఉంది నా భక్తి వృద్ధి చెందలేదు అనుకున్నప్పుడు భక్తి చేస్తూ ఉంటేనే భక్తి పెరుగుతుంది కాబట్టి భావనారూపంలో ఉండేటువంటి భక్తి క్రియారూపంలోకి వచ్చి నిరంతరం మనం ఎప్పుడైతే భక్తి కార్యాలను విరిమిగా సాగిస్తూ ఉంటామో ఇట్ల దీనివల్లని భక్తి సాధనల వల్ల భక్తి వృద్ధి చెందుతుంది బ్రతకు భగవన్మయంగా మారిపోతూ ఉంటుంది అందువల్ల నిరంతరం సాధనలు ఎందుకు మనసు లగ్నమవుతూ ఉండాలి ఎందుకని అవే సాధ్య రూపుడైనటువంటి పరమేశ్వరుని వైపుకి మనల్ని తీసుకెళ్తాయి గనక కాబట్టి పూజ ఆదిషు ఆదిషు ఎట్సెట్రా ఇది ఒకటి మళ్లీ కాబట్టి పూజ అనగానే నిరంతరం మనం చేసేటువంటి నిత్య పూజలన్నీ మన జ్ఞాపకం వస్తాయి కానీ నారద మహర్షి ఎంతలోతుకు వెళుతున్నాడంటే భగవంతునితో సంబంధాన్ని దృఢపరచుకోవడం కోసమే పూజ చేయడం లేకపోతే పూజ పూజ కోసం కాదు పూజ భగవంతుని కోసం కనుక ఆదిషు అనడంలో ఇంకా మొదలైనవి పూజ మొదలైనవి అంటే పూజకు సంబంధించినవి పూజకు సంబంధించి మొదలైనవి అది ఏంటంటే మొదలైనవి ఏంటి అని అంటే పూజ ఆదిషు నంబర్ వన్ ఉత్సవాదిషు ఉత్సవాదిషు భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉత్సవాలు ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటి ఎందు అనురాగ ఇది పరాచర్య కాబట్టి పూజ చేయడమే కాకుండా పూజ కేవలం పరమేశ్వరునికి సంబంధించింది గనక ఒకవేళ నీ పూజారూము గదిలో నువ్వు ఉంటే నీ పూజారూములో నువ్వు చేసేది కానీ లేక ఆలయానికి వెళ్లి నువ్వు పూజ జరిపించుకొని వస్తూ ఉంటే నిరంతరం కూడాను ఆలయ ఉత్సవాదిషు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడంలో కూడాను భక్తి వృద్ధి చెందుతుంది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆలయాలకు మనం వెళ్ళినప్పుడు ఆలయ సేవ ఇప్పుడు కొంతమంది ఆలయాన్ని శుభ్రం చేస్తారు శుద్ధి చేస్తారు ఆలయాలు కొంతమంది దీపాలు వెలిగిస్తారు ఆలయాలకు వెళ్లి సేవ భగవంతుని యొక్క గుడిలో దీపం వెలిగించడం అనేది చిన్న విషయం కాదది మనలో జ్ఞానదీపం వెలిగించేటువంటి వాడికి ఆయన గుడిలోకి వెళ్లి మనం దీపం వెలిగిస్తూ ఉన్నాం చిన్న విషయం కాదు మన బుద్ధిని శుద్ధి చేశాడు వారి ఆలయాన్ని మనం శుభ్రం చేస్తూ ఉన్నాం కాబట్టి దాంట్లో తృప్తి చెందుతారు ఎందుకంటే కృష్ణార్పణ భావమే ఉంది శివార్పణ భావమే ఉంది నారాయణార్పణ భావమే ఉంది రామార్పణం అంటూ చేస్తారు కనుక ఆలయాన్ని శుభ్రం చేయడం గాని అది ఆదిషు లేదా స్వామి యొక్క ఆలయంలో దీపాలు వెలిగించడం గాని అలంకరణ డెకరేషన్ అది కూడాను ఇప్పుడు పూజా గది అంటే పూజా గదికి పోగానే మనకు ఒక ఉత్సాహం రావాలి పూజ చేయాలంటే అందువల్ల పూజాగది కూడా ఎలా ఉండాలి అక్కడికి మనం వెళ్లగానే ఒక ఉత్సాహం కలిగేటట్టుగా దాన్ని అంతా అలంకరించుకుంటాం ఆ అలంకరణ కూడా దేనికోసమో కాదు భక్తి కోసమే గనక అది కూడా ఆ దిశ వస్తుంది కాబట్టి పూజాగదిని కాని ఆలయాన్ని గాని అలంకరణ చేయడం కానీ శుభ్రం చేయడం కానీ అట్లాగే ఉత్సవాలు వచ్చినప్పుడు ఆ ఉత్సవాలలో పాల్గొనడం కానీ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి రథోత్సవాలు జరుగుతాయి అట్లాంటప్పుడు పాల్గొనడం కాని ఆ భగవంతుని యొక్క లాగడం కాని అన్నీ వస్తాయి దీని ఎందుకని వాటన్నింటిలో భక్తి నేను అనుభవంతో చెబుతున్నాను చిన్నప్పటి నుంచి కనుక వాటన్నిట్లో మనకు తెలియనిటువంటి ఒక భక్తి ఇప్పుడు దాన్ని డిఫైన్ చేయలేం నేను చిన్నప్పుడు రథం పట్టుకుని లాగుతూ పోతూ ఉంటే కళ్ళమణి గారుతూ ఉండేది ఎందుకలా కారే అని ఇప్పుడు నేను ప్రశ్నించుకుంటే నాకు అర్థమే కాదు రీజనే దొరకదు ఇప్పుడు ఆలోచిస్తాను ఎందుకని అట్లా జరిగిందని ఏమో తెలియదు ఏమో తెలియదు అని చిన్న వయసు గనక ఏ సెకండ్ ఫోన్ థర్డ్ ఫోన్ దొరికేటప్పుడు ఆ ఆలయాన్ని రథోత్సవం జరుగుతుండే రథాన్ని పట్టుకొని లాగుతూ ఉంటే కళ్ళమణి ఆడుతూ ఉండేటి ఏ భావం ఉండిందో ఆ రోజు కాని ఆ విధమైనటువంటి స్పందన దృఢమైనటువంటి పునాది నేస్తుందని నేను అనుకుంటున్నా అనుభవం కనుక ఏ చిన్న విషయాన్ని కూడా భగవత్ సంబంధమైనటువంటి కార్యాధుల ప్లీజ్ ఉత్సవాదిషు ఇప్పుడు ఎవడన్నా పెయింటింగ్ తెలుసుంటే పెయింటింగ్ ఇస్తు పోస్తాడు చేస్తాడు అందంగా రంగులతో అలంకరిస్తాడు ఆలయాన్ని ఎస్ అది కూడా పూజ వస్తుంది ఆరాధన అర్చన ఎవరికి సంబంధించింది అది కేవలం భగవంతుడికి సంబంధించింది కాబట్టి పుష్పాలు తీసుకెళ్లి భగవంతుడికి సమర్పిస్తారు అది పుష్ప కైంకర్యం కింకరస్య భావ కైంకర్యం కాబట్టి నేను నీకు దాసు అని పరమాత్మతో నీకుండేటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకోవడం అది కింకరస్య భావ కైంకర్యం కింకరుణ్ణి నీకు నేను దాసు నువ్వు నాకు స్వామి ప్రభుజీ తుమ్మ స్వామి హమదాసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే మనం చేస్తూ ఉన్నామో ఎవరైనా శిల్పం చేసేవాడే శిల్పం పెయింటింగ్ కాబట్టి ఎక్కడైనా సరే ఉత్సవాలు జరుగుతూ ఉంటే నృత్యాలు చేసేటువంటి వాడు ఒకప్పుడు దానికోసమే కొంతమంది ఉండేవాళ్ళు దేవదాసీలు అనేవాళ్ళు ఆ రోజుల్లో సరేనా ఆ రోజుల్లో ఆ వ్యవస్థ అంత చిన్నదేం కాదు ఎందుకంటే హే భగవాన్ నువ్వు నాకు ఈ దేహాన్ని ఇచ్చావు సరేనా దేహాలు చాలా మందికి ఉన్నాయి కుంటి వాళ్ళు కూడా ఉండారు ఈ ప్రపంచంలో వాళ్ళని నృత్యం చేయమంటే చేయలేరేమో అర్థమవుతుంది చేతులు లేని వాళ్ళు ఉండారు వాళ్ళని నృత్యం చేయమంటే చేయలేరేమో ఇవన్నీ నాకు నువ్వు ఇచ్చావు ఇవన్నీ నాకు నువ్వు ప్రసాదించావు కాదు పది మంది చూస్తూ ఉంటే ఉత్సవం జరుగుతూ ఉంటే ఒక గరుడోత్సవం పోతూ ఉంటే ఒక నంది సేవ జరుగుతూ ఉంటే ఆ మధ్యలో అందరూ చూస్తూ ఉంటే వాళ్ల మధ్యలో నిలబడి నృత్యం చేయడం అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ప్రతి మనిషికి ఒక అభిమానం అనేది ఏదో ఒకటి ఏడుస్తుంటుంది లోపల అది ఒకటి వచ్చి అడ్డుపడుతుంది అభిమానం అనేటువంటిది అవర్వతం అవరోధం కూడా లేకుండా ఎందుకని ఎవరు ఏమన్నా అనుకోని నువ్విచ్చిన దేహంతో నీ ముందు నేను నాట్యం చేస్తున్నాను అనేటువంటి అర్పణ భావన పవిత్రమైనటువంటి అర్పణ భావన నృత్యంలో కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మన ద్వారా ఏ విధమైనటువంటి సేవలు అందుతూ ఉండినా ఉత్సవాదిషు ఆ ఉత్సవాది కార్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడాను అంటే పూజాదిషు ఆది పూజ ఉత్సవాదిషు వీటన్నిట్లో కూడాను పరమేశ్వరుడి మనసులో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలు అట్లాగే ఆలయ నిర్మాణాలు ఆలయాలు లేనిటువంటి చోట ఆలయ నిర్మాణాలు జరుగుతాయి సరేనా ఇది కూడా చిన్న విషయమేం కాదు నలభై సంవత్సరాల నుంచి ఈ జ్ఞాన సాగుతూ ఉంటాయి అరవై సంవత్సరాల జీవితంలో ఇప్పటికీ ముప్పై పైగా కృష్ణాలయాల్ని ఆంధ్రప్రదేశంలో కట్టాము మామూలు కృష్ణాలు అద్భుతంగా ఉంటాయి మీరు చూశారు కదా ప్రతి ఊర్లో విశాఖపట్నం నుంచి తీసుకుంటే అటు కడప వరకు నెల్లూరు వరకు అక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు మధ్యలో ముప్పై ఆలయాలు ఈ రోజు దిదీప్యమానంగా దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాయి ఈ మన యజ్ఞమైపోయిన తర్వాత రేపు ఇరవై ఆరో తారీఖున ఆశ్రమంలో మోక్షధామం తరగతులున్నాయి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి మెదక్ జిల్లా సంగారెడ్డిలో కృష్ణాలయం ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ఠ ముప్పై ఒకటి అక్కడ అయిపోతే ఒకటి గుంటూరు జిల్లా లాల్పురంలో సుందర నిర్మించినటువంటి ఈ కృష్ణాలయాన్ని విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకం వరుసగా ఆరు రోజుల్లో రెండు కుంభాభిషేకాలున్నాయి నాకు ఎందుకు చెప్తున్నానంటే ఒకవైపు ఆత్మబోధ బోధిస్తూ ఒకవైపు భగవద్గీతను చెబుతూ ఒకవైపు ఉపనిషత్తులు చెబుతూ ఒకవైపు ఇవన్నీ ఎందుకు తీసుకొని వస్తున్నాం చేతగా కాదు కదా కేవలం ఇవన్నీ భగవంతుని కృప వల్ల ఆయన ఇచ్చినటువంటి అవకాశం వల్ల నా సారథ్యంలో జరిగినవే ఇప్పటికి ముప్పై ఆలయాలు రేపటికి భగవంతుని కరుణ భగవంతుని యొక్క ఈశ్వరానుగ్రహం అది లేకపోతే జరగదు ఇప్పుడు అనిపిస్తుంది ఒక్క ఒక్క ఆలయం కడితే చాలనుకున్నాను మొదట్లో రవళేశ్వరం ఆశ్రమంలో ఈ రోజు ముప్పై ఆలయాలు ఇంత అద్భుతంగా లేచాయా ఇది కేవలం భగవంతుని యొక్క కరుణ వాటి యందు మనకు తృప్తి ఇప్పుడు అక్కడ ఆలయాలుంటే ప్రతిరోజు వెళ్లి దర్శనం చేసుకునేటువంటి భక్తులు అక్కడ సత్సంగాలు జరిపేటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా నడుస్తూ భగవత్ కార్యాలన్నీ నడుస్తూ ఇదంతా భక్తి కార్య కాబట్టి నిర్మాణాదిషు ఆ నిర్మాణాది కార్యు ఉత్సవాదిషు కాబట్టి పూజ అంటే కేవలం ఒక గదికి మాత్రమే పరిమితం కావడం కాకుండా భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా పాల్గొనడం పూజ అదే కైంకర్యం కాబట్టి ఉత్సవాదిషు నిర్మాణాది కార్యేషు మనం మనసు లగ్నం చేస్తుండడం ఒకవేళ మరమ్మతులు కూడా ఆహా రెనోవేషన్ కార్యక్రమం ఉంటుంది ఎప్పుడెప్పుడు పురాతనమైనటువంటి ఆలయాలు ఉంటాయి అవన్నీ పాడైపోయి ఉంటాయి వాటిని మళ్లీ మరమ్మత్తు చేయడం రెనోవేషన్ చేయడం అదంతా కూడా వస్తుంది ఎందుకని మన ఇళ్లు మనం చేసుకుంటున్నామో భగవంతుని యొక్క ఇళ్ళు చేస్తున్నాం ఆయన గురిని మనం మరమ్మత్తు చేయిస్తున్నాం అది ఎవరికోసం భగవంతుడి కోసం నీకేం వస్తుంది నాకేం రాదు భక్తి పెరుగుతుంది నా భక్తి కోసం నేను చేస్తున్నా కృష్ణార్పణం అంటూ చూచారా కాబట్టి దైవ కార్యాలు ఎక్కడ కూడాను ఒక పైసా ఖర్చు పెట్టడం అంటే ఎవరికి ఇష్టం ఇప్పుడు దాన ధర్మాలు ఎందుకు తాను ఏదైనా చేశాడనుకోండి లేదు నష్టపోతాడు ఒకరికొ పది రూపాయలు ఇవ్వడం అంటే తాను సంపాదించుకునేది పోగొట్టుకుంటాడు కని దైవ కార్యాల్లో వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు భక్తులు ఎందుకని అదొక అర్పణ భావం నేనేమివ్వడం లేదు భగవంతుడికి నేనేమివ్వడం లేదు నాకు ఆయన ఇచ్చాడు ఒకటి భగవంతుడిస్తేనే నాకు ఏదైనా వచ్చింది దట్ ఇస్ వన్ థింగ్ రెండవది ఆయనకి ఇచ్చినట్టుగా నా భక్తుని నేను పెంచుకుంటూ ఉన్నా అది యాక్చువల్గా భగవంతునికి అనుగ్రహాన్ని పొందడం ఈ అవగాహన ఉంటది ఏది చేయలేడు కేవలం మనసుతో ఇవన్నీ చేయగలడు అది మానస పూజ అవన్నీ చేయగలడు మీరు చెప్పాను పూజ మీద కావలసిన గ్రంథాలు నిర్గుణ మానస పూజ నేను కూడా రాశాను చిన్న బుక్ ఒకప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఒక చోట కూర్చోం చేస్తే కూడా నువ్వు భావగ్రాహి జనార్థనహ పరమేశ్వరుడు నీ భావాన్ని గుర్తించేస్తాడంతే నువ్వు కేవలం ఒక పూజాగతిలో కూర్చొని ఆలయానికి వెళ్లి నువ్వు భక్తి చేస్తేనే కాదు ప్రతిరోజు ఒక చోట కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని కేవలం భగవంతుని గురించి నువ్వు మరమ్మతులు చేయాలంటే నీ దగ్గర డబ్బు లేకపోతే మనసులో మరమ్మతులు చేసినా కూడా ఫలితం అందుతుంది అండర్స్టాండింగ్ పాయింట్ తిరుమలలో గరుడోత్సవం జరుగుతూ ఉంటే తిరుమలకు వెళ్లి గరుడోత్సవంలో పాల్గొనడానికి నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ నువ్వు ఒక చెట్టు కింద కూర్చొని గనక గరుడోత్సవాన్ని ఊహించగలిగితే గరుడోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాడికి ఏ ఫలితం అయితే వచ్చిందో నీకు ఆ ఫలితం వస్తుందని చెప్పడానికి నేను వెనకాలడమే ప్లీజ్ తమిళనాడులో తిరుని రూర్ ఒక ఊరుంది తిరుని రూర్ అంటే ఇన్ బిట్వీన్ అరుక్కోణం అండ్ మెడ్రాస్ అంటే తిరవళ్లూరు అని ఉంది నేను పోయాను నేను చాలా సల వెళ్ళాను తిరవళ్లూరు అని వీరరాగస్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ మధ్యలో ఒక పెద్ద కోనేరుంటుంది ఒక ఎనిమిది మూర్లు కోనేరు ఒకటి ఉంటుంది దానికి ఆ ఎనిమిది ఉంటాయి దానికి ఆ చుట్టూ ఊరుంటుంది మధ్యలో కోనేరు ఉంటుంది చాలా పెద్ద కోనేరు దాని పక్కనే వీరరాగస్వామి టెంపుల్ ఉంటుంది స్వామి ఇప్పుడు పవళించి ఉంటాడు శ్రీరంగంలో ఉన్నలాగా చాలా అద్భుతమైనటువంటి ది తిరువర్ ఆ తిరువళ్లూరుకి అంటే అరుకోణం దాటిన తర్వాత తిరువళ్లూరు వస్తుంది తిరువళ్లూరుకి మెట్రాసు మధ్యలో ఉంటది ఈ తిరునరు ఊరు అనేది అక్కడికి నేను వెళ్లలేదు కానీ అక్కడ చరిత్ర ఉంది అంటే ఆల్వారులు వైష్ణవ భక్తులు ఎట్లాగైతే సంతపురుషులు అట్లాగే నాయనార్లు అంటే శివభక్తులు వాళ్ళు అరవై మంది నాయనార్లు ఉన్నారు సుందర నాయనార్ చంద్రబాగ తరంగా రాశాను ఆయన చరిత్ర అట్లాగే కన్నప్ప నాయనార్ మన శ్రీ శ్రీకాళ మన శ్రీ ఇక్కడికి శ్రీకాళహస్తికి వెళితే కన్నపల్లి దర్శిస్తూ ఉంటాం ఆయన కూడా నాయనారు అరవై మూడు ఒకడు అట్లాగే పూసలన్ నాయనారని అరవై మంది భక్తుల్లో ఒకడు ఆయన ఈ తిరున్రు అనేటువంటి గ్రామంలో ఉండేవాడు సరేనా ఈయన కట్టాడు ఆలయం ఈయన కట్టాడు ఆలయం పైస ఖర్చు లేకుండా కట్టాడు సుదోడే అందుకని చెప్తున్నా ఇవన్నీ వీటికి దృష్టాంతాలున్నాయి చిన్న విషయం కాదు భారతదేశం అంటే కేవలం శాస్త్రమే కాదు అటు ఏమాత్రం సందేహానికి అవకాశం లేకుండా నిర్మాణాత్మకంగా సహేతుకంగా సంరక్షణంగా ప్రామాణికంగా అందించే శాస్త్రం ఒకవైపు మనకుంది ఆ శాస్త్రంలో ఏదైతే ప్రవచింపబడిందో అది నిత్య జీవితంలో చూపెట్టినటువంటి మహత్ముల యొక్క అనుభవాలు కూడా ఉన్నాయి ఈ రెండింటినీ జోడించే మనం దీన్ని పట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం ఎప్పుడు కూడాను అదే హైందవ ధర్మం యొక్క వైభవం అంతా కూడాను ఆర్ష సంస్కృతి వైభవం అంతా అక్కడే ఉంది ఒక్క పైసా లేకుండా కట్టేశాడు బ్రహ్మాండమైనటువంటి ఆలయం ఎట్లా కట్టాడు స్వామీజీ మనసులో కట్టాడు మనసులో కట్టాడు పూసలన్న ఆయనార్ మనసులో కట్టాడు దీంట్లో రెండో ఆలోచన లేదు అప్పుడు రాజులు పరిపాలిస్తున్నటువంటి రోజులు జరిగినటువంటి స్టోరీ ఇది ఇదేం ఊహ కాదు అంటే ఆ రాజుగారు మంచి శివభక్తుడు అయన చాలా డబ్బు ఖర్చు పెట్టి అనేక చోట్ల ఆలయాలు కట్టిస్తూ ఉండేవాడు ఎందుకని ఆలయాల వల్ల భక్తులు ఎక్కువ వృద్ధి అవుతారు భక్తి పెరుగుతుంది భక్తి ఎక్కువగా పెరిగితే సమాజంలో ఒక కళ్యాణ శోభ వస్తుంది అనేటువంటి ఉద్దేశ్యం చేత ఆలయాలన్నీ కూడా ఎక్కువగా కట్టిస్తూ ఉండేవాడు ఓసారి ఒక ఆలయం కట్టించాడు బ్రహ్మాండంగా ఒక చోట అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు రాజు దానికి విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకం ఒక రైట్ టైం ఫిక్స్ చేసుకోవాలి హాస్పిషల్ టైం కావాలి కాబట్టి ఏది అని చూచి లగ్నం ఒకటి ఫిక్స్ చేశారు ఆ లగ్నానికి కుంభాభిషేకం దొరుకుతుందని అంతే తెలిసిపోయింది అందరికీ తెలిసిపోయింది ఓహో ఇంత అద్భుతంగా రాజుగారు నిర్మించినటువంటి ఆలయం విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకం పలానా రోజు అని నిర్ణయం అయిపోయింది ఆ రోజు రాజుగారు పడుకుంటారట చూడండి తమాషా సార్ నేనైతే వీటిని నమ్మనే నమ్మని మీకు తెలుసు కళ అనేటువంటి దాన్ని నేను ఒప్పుకోనని మీకు బాగా తెలుసు మార్నింగ్ క్లాసెస్ లో ఎన్నో సార్లు చెప్పుంటాను వీలుంటారు ఇటువంటి ఎక్సెప్షన్ ఇది కేవలం భగవత్ కృప వ్యక్తమయ్యేటువంటి కొన్ని అపూర్వమైనటువంటి సన్నివేశాలు ఆ రాజుగారు నిద్రపోతే ఈయన ఆయన కల్లో కనపడతాడు తమాషా చూడని ఎవరు శివుడు పరమశివుడు శివభక్తుడు రాజుగారు అచంచలమైనటువంటి శివభక్తి ఆయన కనపడి నువ్వు సరే లగ్నం పెట్టేవి ఇక్కడ బాగుంది సరేనా ఏదో భక్తుడు నువ్వు ఇంత చక్కగా కట్టేవారు రాజా కాని ఒక్కడ చెప్తున్నాను నేను ఇంకొక ఆలయం కూడా ఇట్లాగే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు నిర్మాణం జరుగుతూ ఉంది బహుశా ఈ డేట్కే ఆ కుంభాభిషేకం కూడా వచ్చేటట్టుగా ఉంది ఆలోచనలో ఉన్నారు వాళ్ళు ఒకవేళ అది కనుక వస్తే ఇదే లగ్నాన్ని గనుక వాళ్ళ కుంభాభిషేకం కూడా ఉంటే విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకం నేను అక్కడ అటెండ్ అవుతాను కానీ ఇక్కడ అటెండ్ గాను మూడు భక్తులు ఆ విషయం నాకు తెలుసు కాని నేను అక్కడ అటెండ్ అవుతాను ఇక్కడ మాత్రం కాదు అని చెప్పాడు అది తెలుసుకో ఎక్కడది అదిగో ఫలానా చోట ఆ గ్రామానికి దగ్గరలో ఓ చిన్న వనం ఉంది ఆ వనములో పెద్ద మావి మర్రి చెట్టు ఒకటి ఉంది ఆ మర్రి చెట్టు వెనకాలే కాస్త లోయలాగా ఉంటుంది అక్కడ ఒక సాధువు కూర్చొని ఉన్నాడు నా భక్తుడు కూర్చొని ఉండాడు అక్కడ సరేనా ఆయన కడుతున్నాడు ఆలయాన్ని ఆ కుంభాభిషేకానికి నేను అటెండ్ అవుతాను డెఫినెట్ ఇది పరమశివుడు అంతటా నిండి నివిడీకృతమైనవాడు ఈశ్వరుడు పరమేశ్వరుడు కదా ఒకవేళ ఆ డేట్లో కనుక అది ఉంటే మాత్రం నీ దగ్గరకు నేను రాను ఇక్కడికి అని అది తెలుసుకొని నువ్వు కన్ఫర్మ్ చేసుకో దీని అప్పుడు ఈయన ఈ రాజు ఉదయం లేచి మంత్రిని పిలిచి మంత్రి ఇలా వచ్చింది ఇది కలే కళ నిజము అనేటువంటి పరిస్థితుల్లో నేను లేను కాని ఏమో ఈశ్వరాజ్ఞ నాకు ఈశ్వరుని మీద ఉండేటువంటి భక్తి అట్లాంటిది అకుంఠితమైనటువంటి అచంచలమైనటువంటి భక్తితో నేను ఆయన ఆరాధిస్తూ ఉన్నా కాబట్టి ఏదైనా జరిగి ఉండచ్చు కూడా కనుక మీరు ఒక పని చేయండి మన వాళ్ళను పంపించి అటువంటి వాతావరణం ఉందా అక్కడ చూసి రమ్మని అంటే చూస్తే ఎట్లాగైతే ఈయన చెప్పాడో అట్లాగే ఉంది ఈయనెప్పుడు చూడలేదు సరే అక్కడ సాధువు ఉండా సాధువు కూడా ఉండడు ఏం చేస్తున్నాడు ధ్యానం చేసుకుంటున్నాడు ఇంకెప్పుడైతే కన్ఫర్మ్ అయిపోయిందో మంత్రిని తీసుకుని సేనాధిపతిని తీసుకుని రాజే వెళ్లాడు డైరెక్ట్ ఎందుకని అటువంటి మహాత్ముడి దగ్గరికి ఆయన్ని రమ్మని చెప్పామచ్చి ఆ చెప్పడం మంచిది కాదు నేనే వెళ్ళాలి అని అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని నామం చెబుతూ నమస్కరిస్తూ ఉంటే కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిస్తే ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుని నేను మీకు మృత్యుణ్ణి అంటూ మొదలుపెట్టాడు ఎందుకు వచ్చావు నాయన నీకేం కావాలి అని అడిగాడు విషయమంతా చెప్పాడు కనుక మీరు ఆలయం కడుతున్నారా అని అన్నాడు కడుతున్నాను ఎంతకాలంగా కడుతున్నారని నాయన చాలా సంవత్సరాలుగా కడుతున్నాను నేను ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాలు అవుతా ఉంది అబ్బా అవును అత్యంత చాలా శిల్పం అది అందువల్ల ఇరవై సంవత్సరాలుగా ఈ ఆలయాన్ని గడుతూ ఉన్నాను మరి పూర్తి వచ్చింది చివరికి వచ్చేసింది ఫినిషింగ్ ఉంది ఇంకేం లేదు అయితే ఇప్పుడు కుంభాభిషేకం అదే పలానా డేట్ నిర్ణయం చేసేసాము ఆ రోజు ఈశ్వరుణ్ణి నేను ఆహ్వానిస్తామనుకుంటూ ఉన్నా పరమేశ్వరుణ్ణి ఆయన సారథ్యంలోనే జరగాలి ఈ ప్రపంచమంతా ఆయన అధ్యక్షతలోనే కదా ఉంది మా అధ్యక్షేణ సూయతేశ చరాచరం కాబట్టి ఆయన్నే పిలవాలని అనుకుని చేయాలనుకుంటున్నావు ఆయన చాలా చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నావు అట్లాగా మహాత్మా మంచిది అని వచ్చేసాడు ఎందుకని ఆ డేట్ ఫిక్స్ అయిపోయింది కనుక శివుడు ఆ డేట్లో రానని చెప్పాడు కాబట్టి మరొక డేట్ చూసుకుంటామని ఆ తర్వాత ఒక మూడు నెలలకు ఒక లగ్నం మంచి లగ్నం ఉంటే ఆ లగ్నాన్ని ఫిక్స్ చేసుకున్నాడు మూడు నెలలు అయిపోయింది టైం అయిపోయింది మళ్ళీ డౌట్ వస్తుంది ఆ సాధు విగ్రహ ప్రతిష్ట జరిగిందే కుబాభిషేకం జరిగిందే ఒకవేళ ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నాడు అనుకున్నాడు మళ్ళీ ఏ కారణం చేతనాయన అప్పుడు నాదేమవుతుంది ఎందుకైనా మంచిది క్లారిఫై చేసుకుంటామని మళ్లీ మంత్రిని తీసుకుని అక్కడ పోయాడు ఆయన ఉన్నాడు ఉంటే మహాత్మా ఈ విధంగా ఈ కారణంగా నేను వచ్చాను ఇప్పుడని చెబితే నాయన అయిపోయింది నాయన విగ్రహ ప్రతిష్ట అయిపోయింది కుంభాభిషేకం అయిపోయింది నువ్వు చేసుకోవచ్చు బాగా జరిగిందా స్వామిజీ అబ్బో ఎంత అద్భుతంగా జరిగిందో నాయన ఎన్ని లక్షల మంది భక్తులు తృప్తి చెందారు పరమేశ్వరుడు వచ్చాడా మహాత్మా వచ్చాడు అంతా అంతా ఆయనే ఉన్నాడు అక్కడ మొత్తం ఆయన చేతుల మీదనే జరిగింది సమస్తం పరమేశ్వరుని యొక్క కరకమలముల మీదనే జరిగింది ఇదంతా అంతా నిండిపోయి ఆయనే కనపడుతున్నాడు అన్నాడు అప్పుడు ఆలయాన్ని చూడాలని అభిలషించి ఈ రాజుగారు అడుగుతారు ఎక్కడ స్వామి మీరు కట్టింది నేను ఎందుకు నాయన నేను మంత్రి గారు వెళ్ళి దర్శనం చేసుకుంటాం శివదర్శనానికి ఈశ్వర దర్శనానికి వెళుతున్నాం కనుక అది ఎక్కడ చెప్పండి నువ్వు వెళ్ళలేవులేయన ఎందుకు వెళ్ళలేను స్వామి మీరు చెప్పండి ఎంత దూరమైనా వెళతాను ఎక్కడ ఇంతకీ ఆలయం ఎక్కడ అప్పుడు చెప్తాడు ఇక్కడాలయ అంటే ఈ ఇరవై సంవత్సరాలుగా రాలన చెక్కింది ఇక్కడే పేర్చింది ఇక్కడే కట్టింది ఇక్కడే ఆశించింది ఇక్కడే ఆహ్వానించింది ఇక్కడే వచ్చిన ఈశ్వరుని దర్శించింది ఇక్కడే జనరూపంలో అంత లక్షలాది మందిలో చూచింది ఈశ్వరుని ఒక్కడిని ప్రతిష్ట జరిగిపోయింది ఎక్కడ జరిగింది ఆయన మనసులో జరిగిపోయింది అంత ఇంకేమీ లేదు భావగ్రాహి జనార్దన అండర్స్టాండ్ దిస్ అర్థమైంది ఆ తరువాత రాజుగారు వచ్చి ఆర్కిటెక్ట్ నిలిచి డిక్టైడ్ చేశాడు ఈ విధంగా ఇదిగో ఆయన అడిగి నేను తెలుసుకొని వచ్చాను ఆలయం ఎట్లా ఉంటుందట ధ్వజస్తంభం ఇక్కడ ఉంటుందట అర్థమవుతుంది బలిపీఠం ఇక్కడ ఉంటుందట ఆలయ గాలిగోపురం ఈ విధంగా ఉంటుందట ఇంత ఎత్తులో ఉంటుందట గర్భగుడి ఇలా ఉంటుందట వాహన మూర్తిలా ఉంటుంది అన్ని ఏ టు జడ్ చెప్పి ఈ విధంగా నువ్వు ప్లాన్ చేయని ఆ ప్లాన్ చేసిన తర్వాత మళ్లీ ఒక్కసారి తీసుకెళ్లి ఆయన చూపెట్టి స్వామి ఇది ఏమన్నా దగ్గరగా ఉంది చూడండి మంచిది నాయన కొంతవరకు నా భావాన్ని తీసుకొచ్చింది మొత్తం తీసుకొని రాలేదనుకో నా భావంలో ఉండేటువంటిది ఒక కాగితం మీదకి ఎక్కే అవకాశం లేదు అది భక్తితో రచించినటువంటి చిత్రం అది కనుక దానిలాగానే ఉందన్నప్పుడు ఏదైతే అక్కడ ఆయన చెప్పాడో దేన్నైతే ఆర్కిటెక్ట్ తో ఇక్కడ డిజైన్ చేయించాడో అదే విధంగా ఒక ఆలయాన్ని ఆయన కట్టాడు అని ఆ రాజుగారు అది ఆలయం ఇప్పుడు శిథిలావస్థలో తిరున్రి అనేటువంటి చోట ఆలయం ఉంది అని చెబుతారు అంటే కేవలం చూచారా అంత పెద్ద ఆలయాన్ని ఇరవై సంవత్సరాలు కట్టాడట అంటే తను అనుకున్నదంతా సాధించేశాడని అర్థం కవితే తరలి రాజకు తరలి రావా నా కవితే వచే దారి తెలిపేరాదను అడుగు పరచద వచే దారి తెలిపేరాదను అడుగు పరచద నా కవితే తరలిరా కృష్ణ నా కవితే ఆశే కోల దీప నీ రూపే దాని ఆశే పోల దీప నీ రూపే దాని కి కు మారదు చూపే వరకు మారదు నీ చూడకారదు చూపే వర చూసే మారదు నిలు చూడక దీరూ నా కవి పూజ కలి రాష్ణ నా కవితే మధుర మధుర పవనలే మధుర మధుర పవనలే No, don't let go No, don't let go No, don't let go दारी नी दारी नी ना ना स्टोरी दृष्ट नरणी एंक चुना केवल मन आहाभक्तुन నాయనార్ కేవలం శివుడిని కేవలం తన మనస్సులోనే ఆలయం గట్టి పూజిస్తే ఆ విగ్రహ ప్రతిష్టకి కుంభాభిషేకానికి శివుడే సాక్షాత్తు వెళ్లాడన్నప్పుడు అది ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు ఇది ఆదిషు ఆ నిర్మాణాలు ఊరికే జరగలేదు నిర్మాణాలు ఊరికే జరగలేదు అర్థమవుతుందే మనకు గూడిచ్చిన వాడికి మనం గూడి కడుతున్నాం అది ఇంకేమి ఏ ఒక్కడో అందుకని ఎవ్వరు గుడిగట్టినా పది మంది దగ్గర చందాలు తీసుకుని కడతారు ఎందుకని పది మంది పుణ్యం పది మంది భక్తి కలిసి రావాలి ఏ కార్యక్రమమైనా అంతే ఈ విషయంలో ఇప్పుడే కాదు కానీ ఒక నాలుగు దశాబ్దాల క్రితం కూడా నాకు ఇదే అభిప్రాయం ఉండేది ఏ యజ్ఞంలో కూడా జనాన్ని ఇన్వాల్వ్ చేయకుండా ఇప్పటి చేయలేదు అంటే ఆ రోజుల్లో ప్రారంభ దశల్లో ఎవరికి వాళ్ళు పిలిచేవాళ్ళు పోయేవాడిని ఆశ్రమం లేదు ఏది ఇప్పుడు కూడా అదే ఇక్కడ కూడా ఎందుకని ఇంత పెద్ద యజ్ఞం చేయాలి చిన్న విషయం కాదు అది పదిహేను రోజుల పాటు ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి చేయాలి కాదు అందరికీ భాగాన్ని కల్పించాలి చేయొచ్చు దాన్ని తెలిసిన కానీ అందరూ దాంట్లో పాల్గొనాలి కాబట్టి ఉత్సవాదిషు నిర్మాణాది కార్యు అనురాగ ఇది పరాశర్యహ ఇది అద్భుతమైనటువంటి భక్తి ఇక్కడ ఈ కోణంలో నుంచి చూసినప్పుడు పూజలో ఎంతైతే తృప్తి కలుగుతూ ఉంటదో మిగతా అన్ని కార్యక్రమాలు భగవత్ సంబంధమైనటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడాను అదే విధమైనటువంటి తృప్తి కలుగుతూ ఉంటుంది ఈశ్వర్పణ బుద్ధినికి ప్రధానంగా ఉంటుంది గనక అహం నేను అనేటువంటిది మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటది ఈ అహంకారం ఎంత తగ్గుతూ ఉంటదు ఈ అహం దూరం అయిపోయి పరమేశ్వరుడు ఎంతైతే మనలో నిండిపోతూ ఉంటాడో భక్తి తనంతర తన పెరిగే అవకాశం ఉంటుంది గనక కాబట్టి ఇన్నిటి మధ్య భక్తిని దాటుకొని పోడు प्रारंभ साधक पूजने अत्युतमेंट अभिप्रय पड़ने वाले पूजा दिशा पराशर पराशर महर्षि कुमार व्यास भगवा अभिप्रय ओके गर्गमहर्षि व्यक्ति गर्ग महर्षि चय गर्ग महर्षि गर्ग संहिता ग्रंथा ने रच्चा భక్తిలో ఆయన చాంపియన్ ఎందుకు అంత మాట్లాడుతున్నా చాంపియన్ అని అంటే ఎంతో మంది కోట్లాది మంది భక్తుల జీవితాలకి మార్గదర్శకం చేసినటువంటి వాడు కృష్ణనామాన్ని నమ్ముకొని ఎంతో మంది తరించిపోయారు నేటికీ తరిస్తున్నారు చిన్న విషయం కాదు అటువంటి కృష్ణ కృష్ణ భూవాచక శబ్దోణ నిర్వృతి కృష్ణ అంటే సదా ఎల్లప్పుడూ నా ఆనందము అది కృష్ణుడు అంటే సదానంద స్వరూపుడు అర్థమవుతుంది అటువంటి కృష్ణ శబ్దాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు గర్గమహర్షి అది ఇక్కడ అంటే నంద యశోదులు అయ్యా యశోదానందుడు ఆయన్ని ఆహ్వానించి మా పిల్లవాడికి మీరు పేరు పెట్టండి అంటే కృష్ణ అని పేరు పెట్టినటువంటి వాడు అంటే భగవంతుడికి నామకరణం చేసి ఆ పవిత్ర నామాన్ని మనకు అందించి ఈ నామము ద్వారా ఆ నామిని చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేసినటువంటి వాడు గర్గ మహర్షి అంత ఇప్పుడు మీకు అర్థమైపోయింటది స్వామికే పేరు పెట్టిన వాడంటే ఎట్లాంటి వాడు నామ విలువ ఎంత తెలుసో నామ వైభవం ఆయనకి ఎంత తెలుసో ఆయన ఏం చెప్తాడు భక్తిని గురించి నెక్స్ట్ కథాదిశి గర్గ కథాదిషు ఇక్కడ కూడా ఆదిషు ఉంది ఎట్సెట్రాంపార్టెంట్ అదే ఇంపార్టెంట్ కథ కథాశ్రవణం కాబట్టి భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాన్ని కీర్తిస్తూ ఉండడం భగవంతుని యొక్క కథా వైభవాన్ని ఆలకిస్తూ ఉండడం లేదా ప్రవచిస్తూ ఉండడం ఈ కథాశ్రవణం ఏదైతే ఉందో అదే భక్తి అని గర్గమహర్షి యొక్క అభిప్రాయం ఈయన ఇచ్చిన డెఫినేషన్ అది పూజే భక్తి అని వ్యాస భగవానుడు చెప్పిందని మనం చూచాం కథాదిషు ఇది గర్గహ కథాశ్రవణం భక్తి ఇదేంటో తెలుసు ఇప్పుడు కథాశ్రవణం అన్నప్పుడు ఇప్పుడు శ్రవణం చేయాలంటే ఎవరో వినిపించాలి కదా అంతే వాచక పూజ అయిపోయింది అదేడా ఇంతకు ముందు కాయకం ఇది వాచకం బావచోడని కాయ వాక్కు బనహ ఇది వాచకం ఇది కాబట్టి పురాణ పఠనం జరుగుతూ ఉంటది వాచక భక్తి హరికథా ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి వాచక భక్తి ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉండేదేంటి ఇది కూడా అదే గర్గమహి లైన్ లో పోతా ఉంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం రామాయణాన్ని ఉదయం నారద భక్తి సూత్రాలని అధ్యయనం చేస్తున్నామంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది శ్రవణం జరుగుతూ ఉంది శ్రవణ భక్తి కొనసాగుతూ ఉంది కీర్తన భక్తి కొనసాగుతూ ఉంది కాబట్టి భగవంతుని యొక్క కథని వింటూ ఉండడం ఎందుకని భగవంతుని కథలో ఏదో లేదో భగవద్ వైభవమే ఉంది ఎంతగా భగవత్ కథల్ని మనం శ్రవణం చేస్తూ ఉంటే ఆ భగవంతుని యొక్క వైభవం ఈశ్వర వైభవం అంతా కూడా మన బుద్ధికి పడుతుంది గనక ఈశ్వర వైభవం బుద్ధికి పట్టిన తర్వాత ఇంకా ప్రపంచం పెద్ద వైభవపేతంగా కనిపించదు దీని మీద ఉండేటువంటి అనువక్తి ఆసక్తి తగ్గుతూ ఉంటది భగవంతుని మీద అనురక్తి పెరుగుతూ ఉంటది అవధానం పెరుగుతూ ఉంటది ఇక భక్తి విధంగా వృద్ధి చెందే అవకాశాలుంటాయి గనక నిరంతరం మనసులో భగవత్ సంబంధమైనటువంటి భావనలే కదులుతూ ఉండాలి అని అంటే కథాశ్రవణం కథాశ్రవణం ఏడు రోజుల్లో మరణానికి గురవుతున్నాడు పరీక్ష మహారాజ్ అని తెలిస్తే ఎట్లా తరించాడు కేవలం శ్రవణం శ్రవణ భక్తి నవవిధ భక్తులున్నాయి దాంట్లో శ్రవణ భక్తి ప్రహ్లాదుడు చెప్పినటువంటి శ్రవణం కీర్తనం స్మరణం అర్చనం దాస్యం వందనం సఖ్యం ఆత్మ నివేదనం కాబట్టి ఈ తొమ్మిది రకాలైనటువంటి భక్తి తత్వాలుంటే అవన్నీ కూడాను ఈ కథాశ్రవణంలో వచ్చేస్తాయి శ్రవణం జరుగుతా ఉంది కీర్తనం జరుగుతా ఉంది భగవంతుని అర్చించడం జరుగుతా ఉంది భగవంతునితో సఖ్యం ఫ్రెండ్షిప్ ఏర్పడిపోతా ఉంది ఆయనకి మనకు ఉండేటువంటి సంబంధం దృఢపడిపోతా ఉంది ప్రపంచంతో మనకు ఉండేటువంటి సంబంధాలన్నీ కూడా అనిత్య సంబంధాలు అనేటువంటిది కథాశ్రవణంలోనే తెలుస్తుంది ఇప్పుడు మనం ఏమేమో అనుకుంటూ వచ్చాం భక్తుని గురించి భగవంతుని గురించి వింటూ ఉంటే ఉంది అది అక్కడ శ్రవణ వైభవం అది శ్రవణ వైభవం కనుక కథాదిషు ఇది గర్గహ గర్గ మహర్షి చెప్పేది ఏంటంటే కేవలం కథాశ్రవణము కాబట్టి భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాన్ని వింటూ ఉండడం అసలు శ్రవణమేవ సాధనం నన్ను అడిగితే మన నిధిధ్యాసలు అంగములు అంతే అంగీ సాధనలో అంగీ శ్రవణం కాబట్టి శ్రవణం వలన ఏది జరిగినా కూడా మన సంప్రదాయమంతా శ్రవణం మీదనే ఆధారపడి వచ్చింది గురు శిష్య పరంపరగా గురువు బోధిస్తూ శిష్యుడు వింటూ ఉన్నాడు ఆ రోజుల్లో బుక్స్ లేవు ప్రింటింగ్ మిస్టేక్స్ ఉండ కేవలం గురువులు చెప్పేవాళ్ళు శిష్యులు వినేవాళ్ళు కర్ణ పరంపర చెవి నుండి చెవికి చెవి నుండి చెవికి చెవి నుండి చెవికి అందుతో వచ్చింది అంత వేదాన్ని కేవలం మనసులో పెట్టుకొని తెచ్చుకున్నారంతే ఆయన గురువైన తర్వాత శిష్యులకు బోధిస్తే ఆ శిష్యులు గురువులై బాల శిష్యులకు బోధిస్తే ఈ విధంగా చెవి నుండి చెవికి చెవి నుండి చెవికి పరంపరగా అందుతూ వచ్చింది ఇది వైభవపేతమైనటువంటి పరంపర ఇంకొక దేశంలో చూడలేము ఈ గురు శిష్య పరంపర అందువల్ల సంప్రదాయం ప్లీజ్ కనుక మొదట గురువు ఏ విధంగా అయితే బోధించాడో ఇప్పుడు గురువు కూడా అదే బోధిస్తాడు సంప్రదాయంలో వచ్చింటే ఎందుకని అది తెలిసిపోయింది గనక బోధన విధి మెథడ్ ఆఫ్ టీచింగ్ కాబట్టి శాస్త్రాన్ని అందించడమే కాకుండా శాస్త్రాన్ని ఏ విధంగా అందించాలి అనేది కూడా గురువుల యొక్క హృదయంలో ఉంటుంది వాళ్ళు అందిస్తేనే మనకు అర్థమవుద్ది లేకపోతే అర్థమయ్యేటువంటి అవకాశం లేనేలేదు కాబట్టి కథాదిశు పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని సంపూర్ణంగా మనం గ్రహిస్తాం గనక కథాశ్రవణం భగవద్గీతలో కూడా స్వామిదే చెప్పాడు కదా మచ్చిత్ మోదయంత పరస్పరం కథయంత శని రమంతిఫుల్ శ్లోక మచ్చిత్తా వాళ్ళ మనసులన్నీ నాయందే లగ్నం చేసి మద్గత ప్రాణ వాళ్ళ ప్రాణాలంతా నా మీదనే ఉంటాయి భక్తులంటే మనకు దేహంలో ప్రాణాలున్నాయి పంచప్రాణాలు అనిపిస్తుంది వాళ్ళకి అట్లా ఉండదు వాళ్ళ ప్రాణాలన్నీ భగవంతులు ఎందుంటాయి దశరథుని ప్రాణాలు ఎక్కడ ఉన్నాయి రాముడిలో ఉన్నాయి రాముడికి దూరం అయితే దశరథులు పప్పించేశాం రాత్రి అది ముందే చెప్పాడు కదా రాముడు అంటే ఎవరో కాదు ప్రాణం రాముడే అరణ్యానికి పోయి నాకు దూరం అయిపోతే నేను బ్రతకలేను నా ప్రాణం పోద్దు అనేది పోయింది రాత్రి అండర్స్టాండ్ అది భక్తులంటే మచ్చిత్ పరస్పరం ఎప్పుడు వాళ్ళ చిత్తం నా ఉంటుంది గనక వాళ్ళ మనసంతా నా ఉంటుంది గనక నాకు సంబంధించిన భావాలు వాళ్ళ హృదయంలో కదులుతూ ఉంటాయి గనక ఎవరన్నా కలిశారనుకోండి ఇంతకన్నా వాళ్ళు మరొకటి మాట్లాడరు బోధయంతహ ఒకరికొకరు బోధ చేసుకుంటూ ఉంటారు ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని క్రికెట్ మీద వ్యామోహం ఉండేవాళ్ళు కనుక ఒక ఇద్దరు కలిశారంటే క్రికెట్ గురించే మాట్లాడతారు ఇంకా సినిమా వాళ్ళది అయితే చెప్పనవసరం లేదు అది ఉద్ధరించేటువంటి వ్యవస్థ అర్థమవుతుంది కాబట్టి ఎవరికి దేని మీద ఇష్టం అది కాబట్టి ఇద్దరు భక్తులు కలిశారనుకోండి వాళ్ళు ఏం మాట్లాడతారు భగవంతుని తప్ప రెండవ దాని గురించి మాట్లాడే అవకాశం లేదు గనక మత్స్యత్తహ మద్గత ప్రాణ బోధయంత పరస్పరం పరస్పరం బోధయంతహ ఎవరికి ఏం తెలిస్తేది వాళ్ళు చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అది కథయంతహ మాం నిత్యం మాం ఈశ్వరం నిత్యం కథయంత కాబట్టి నన్ను గురించి నా కథ విషయాన్ని గురించి అనంత కళ్యాణ గుణాల గురించి నిరంతరం కూడా ప్రబోధించుకుంటూ ఉంటారు అలా చేస్తూ తుష్యం తుచ ఎప్పుడు సంతోషంతో ఉంటారు ఆ భగవత్ కథల ఎందు వాళ్ళకి అనురక్తి ఆసక్తి ఎంత చెప్పుకుంటూ ఉడినా ఇంకా ఇంకా భావనతో ఆనందంతో గంతులేస్తూ చెప్పుకుంటూ ఉంటారు తుష్యం తుచ అందులోనే రమిస్తూ ఉంటారు అని పదవధ్యాయంలో విభూతిలో పరమాత్మ తెలియజేసింది భగవద్గీతలో కాబట్టి కథాదిషు ఇది గర్గహ గర్గ మహర్షి అంటే కథాదిషు అనురాగ ఇది గర్గ అది పూజాదిషు అనురాగ ఇది పారాచర్య కథాదిషు అనురాగ ఇది గర్గ కాబట్టి కథాశ్రవణము అన్నప్పుడు చాలా వచ్చేస్తాయి ఇప్పుడు ఆదిషు ఉండలా ఎట్సెట్రా ఆదిషు ఏంటి అక్కడ ఉత్సవాదిషు నిర్మాణాది కార్యేషు అవన్నీ అక్కడ చూచాం ఇక్కడ ఆదిశు అంటే ఏంటి కీర్తనం లోకేపీ భగవద్గుణ శ్రవణ కీర్తన వస్తుంది మళ్ళీ కనుక కీర్తనం భగవత్ సంబంధం కీర్తనం జరుగుతుంది అది కూడా కథాశ్రవణం కిందకే వస్తుంది ఇప్పుడు శ్రవణం అన్నప్పుడు కేవలం వినడమే అంటే ఇవన్నీ కొద్దిగా లోతు ఆలోచిస్తూ పోవాలి శాస్త్రం శాస్త్ర వైభవం అంతా అదే అయ్యా శ్రవణం అన్నాడు కదా నేను వినాలా మాట్లాడబాకండి అంటే ఎట్లా మాట్లాడితే కదా నువ్వు వింటావు అది ఎట్లా కనుక మాట్లాడేది ఏదో అదంతా శ్రవణమే శ్రవణం అంటే వినడం భాషణం లేకుండా శ్రవణం రాదు ఎక్కడ భాషణం ఉంటే అక్కడ శ్రవణం ఉంది ఎక్కడ కీర్తనం ఉంటే అక్కడ శ్రవణం ఉంది అండర్స్టాండింగ్ ద పాయింట్ భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ భగవంతునికి గుణాలను వివరిస్తూ ఉంటే నువ్వు ఎట్లాగే కళ్యాణ గుణాన్ని శ్రవణం చేసావు అట్లాగే కీర్తనం కూడాను భగవన్ నామ సంకీర్తన చిన్న విషయం కాదు కదా చిన్న విషయం కాదు అది కాబట్టి కీర్తన ఏదైతే ఉందో అది ఆలపిస్తూ ఉండాడు కదా అది కూడా కథాశ్రవణమే దాన్ని కూడా వినడమే ఎందుకని అందులో ఏముంది అంతా భగవత్ సంబంధమైనటువంటి వైభవం ఉంది గనక కథాశ్రవణం అడిగితే ఆదిషులు ఇవన్నీ వస్తాయి రాయడం ఉంది రచన అది కూడా కథాశ్రవణం కిందకే వస్తుంది కథ భగవంతుని యొక్క వైభవాన్ని రచించడం రచన పాట కీర్తనం లేదా పాడడం ఇవన్నీ కూడా దానికంతకే వస్తాయి లేదా కూర్చోని భగవత్ వైభవాన్ని నువ్వు జపం అది వాచక జపం వాచక తపస్సు అన్నప్పుడు వాచక పూజ జపం జపం కూడాను యజ్ఞానం జపయజ్ఞోష్మి ఒక్క జపమాల నీ చేతిలో ఉంది భగవంతుడితో సంబంధాన్ని కలిగి ఉండవు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ప్రతి మాటకి నీకు భగవంతుడితో సంబంధం నువ్వు లేకుండా పోతున్నావు నీలో అంతా ఆయనే నిండిపోతున్నాడు నమహ మా నాది నా లేదు నమ ఇతి ద్వేక్షరే గణేష్ చూచారా కాబట్టి అది కీర్తనమైన రాయడమైన పారడమైన కూడాను ఇవన్నీ కూడాను బుద్ధిని శుద్ధి చేస్తాయి అంతే ప్రధానమైన విషయం అదే అంతఃకరణ శుద్ధి కాబట్టి బుద్ధిని శుద్ధి చేయాలి భక్తి అనేటువంటిది కనుక భగవంతుని గురించి నువ్వు రాస్తున్నావు అనుకోండి రెండవ ఆలోచన ఉండదు రెండవ ఆలోచన పెట్టుకుంటే నువ్వు రచించలేవు కాబట్టి ఒక రచన జరుగుతూ ఉంది అంటే కేవలం నీ హృదయంలో భగవంతుని నిండిపోయి ఉండాలి కీర్తన జరుగుతూ ఉందంటే భగవంతుడు హృదయంలో నిండిపోయి ఉండాలి అట్లా బ్రతక భగవన్మయంగా మారిపోతూ ఉంటుంది కాబట్టి భగవంతుని యొక్క కథలే కాదు ఆదిష్యులో భక్తుల గాథలు కూడా చేతాయి అదేడా కథ అంటే భగవత్ ఆ దిష్యుల్లో భగవద్భక్తుల కథ కూడాను ఎందుకని ఒక భగవద్భక్తుని యొక్క కథ చదువు ఒక నామదేవుడి కథ చదువు ఒక మీరాబాయి కథ చదువు చదివేది మీరాబాయి కథగా ఉంటుంది దాంట్లో ఉన్న సెంట్రల్ థీమ్ అంతా భగవంతుడు అయి ఉంటాడు పాండురంగడు ఉంటాడు అది ఎక్కడ అందువల్ల చంద్రబాబు ఎందుకని ఇప్పటికి కూడా ఎలాది కాపీపోతూ ఉంటది ఎప్పుడు అవుట్ ఆఫ్ బ్రిట్ ఉంటుంది అంటే కారణం అదే ఆ గాఢల్ని చదువుతారు చదివినప్పుడు వాళ్ళు భక్తి చేశారో మనం కూడా ఆ విధంగా భక్తి చేయాలి అని అనుకుని అందరూ భక్తిలోకి వెళ్ళిపోతూ ఉంటారు భక్తిని వృద్ధి చేయడం కోసమే ఇవన్నీ వచ్చాయి గనక కథాదిషు ఎస్ ఎగ్జాక్ట్లీ చాలా అద్భుతమైనటువంటి వ్యవహారం ఇది చిన్న విషయం కాదు కథాదిషు అక్కడ మనకు భగవంతుని యొక్క లీలా వైభవం తెలుస్తుంది భగవంతుని యొక్క గుణ వైభవం తెలుస్తుంది భగవంతుని యొక్క జ్ఞాన వైభవం తెలుస్తుంది భగవంతుని యొక్క అవతార వైభవం తెలుస్తుంది ఇవన్నీ కీర్తనలో వర్ణించుకుంటూ వస్తుంటాడు ఏవైతే మనం ఇంకా ఉపనిషత్తుల్లో అధ్యయనం చేస్తున్నామో మహాత్మల యొక్క కీర్తన అవి కూడా కనపడతాయి హరి అట హరుడట చూడతాం అక్ష అందరిలో పరమాత్మ వెలిగే ముచ్చట చూడరే అన్నాడు వాటే బ్యూటీ ఎంత పెద్ద విషయం అది ఉపనిషత్తుల్లో దొరకాల్సింది త్యాగరాజ స్వామి ఉంది చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మేరా బిరుదు వహించిన రామ నన్ను బ్రోవరా అన్నప్పుడు అంతటా ఉండేటువంటి రాముణ్ణి వ్యక్తం చేస్తూ ఉన్నాడు కాబట్టి మహాత్ముల యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అనుభూతులు ఏవైతే ఉన్నావో అవన్నీ వాళ్ళ కీర్తనంలో వ్యక్తమవుతాయి చిన్న విషయం కాదు అది కాబట్టి మహాత్ములు రచించినటువంటి కీర్తనలను కూడా మనం పక్కన పెట్టడానికి అవకాశం లేదు ఆ పాటల రూపంలో కనపడతాయి వాస్తవానికి అందులో భగవత్ తత్వం అంతా ప్రేమ రూపం అనేటువంటి తత్వం అంతా ఓ జయదేవ అష్టపదులు చదివామంటే కృష్ణ ప్రేమ ఏ విధంగా ఉంటుందో అర్థమైపోతుంది దాన్ని అనేక కోణాల్లో శృంగార భక్తిని మిళితం చేసి రచించాడు కనుక ఇవంత కూడాను కథాశ్రవణం కిందకే వస్తాయి ప్లీజ్ ఎప్పుడు కథాశ్రవణం అనేటువంటిది మనిషిని ఎంతగానో మారుస్తుంది కాబట్టి కథాశ్రవణంలో కథాప్రవచనం కథాశ్రవణం రెండూ ఉంటాయి కాబట్టి అది ప్రవచించిన కథాశ్రవణం కిందకే వస్తుంది కథాశ్రవణం శ్రవణం చేస్తూ ఉన్నాం అనుకో అక్కడ ప్రవచనం జరుగుతుంటది ప్రవచనం జరిగే చోట శ్రవణం ఉంటుంది శ్రవణం జరిగే చోట ప్రవచనం ఉంటుంది గనక ఆ రెండింటికి మధ్య తేడా చూసేందుకు అవకాశం లేదు కాబట్టి కథాదిషు ఇది గర్గ కాబట్టి భక్తులకి ఎప్పుడైతే భక్తి అనేటువంటిది హృదయంలో ఏర్పడిపోయిందో నిరంతరం కూడాను వాళ్ళ హృదయంలో జరిగేటువంటిది ఏది కూడాను భగవత్ సంబంధమైనటువంటి విషయంగానే ఉంటుంది కానీ రెండవది ఉండేందుకు అవకాశం లేదు పూజ అయినా వ్యాస భగవానుడు చెప్పినటువంటి పూజ అయిన గర్గమహర్షి చెప్పినటువంటి కథాశ్రవణమైన ఈ రెండు కూడాను మనలో భక్తిభావాన్ని పూర్ణంగా నింపుతాయి అంతేకాకుండా మనలో అంకురించినటువంటి భక్తిని పెంచుతాయి వృద్ధి చేస్తాయి బ్రతుకును భగవన్మయంగా మారుస్తాయి పాడినా డినా మే పని పలే మతడి మాటలే పలే ఎన్ని జన్మల పూ్య పల్లమో ఎని తల ఫ జన్మల పుణ్య ఫలమాద నిందల పొలే థినా మా ధారి పాడిన పా చూడాలని నా తనులు పాలని కను పాపలు నా తనులు నీను చూపాలని కను పాపలు అసూలుగా రూపే సూపుల్ని అసూలుసే పేల లో రూపే పాడినా పడినా పాటలే మాడినా మాటలే డినా పే జన్మల పలమాద నిందీ పల ఫడినా పే మాడి మతలే పాడి పాతలే కాబట్టి కళ్ళు ఎందుకున్నాయి నాకు అంటే చూడాలని నా కనులు గురు ఫస్ట్ పాయింట్ కాబట్టి కళ్ళు చూడడానికి ఇచ్చావు గనక హే భగవాన్ చూడాలని ఎక్కడ చూస్తావు భగవంతుని అంతటా సర్వం సర్వం కృష్ణమయం జగత్ ప్రతి ఒక్కరిలో భగవంతుడిని సందర్శించాలని ప్రతి రూపాన్ని భగవద్ రూపంగా చూడాలని ఆ తర్వాత ఎప్పుడైతే రూపాన్ని నేను చూస్తానో ప్రతి రూపం ఇక్కడ పడిపోద్ది రిఫ్లెక్ట్ అవుతుంది కదా కాబట్టి నా కనుపాలు ఏం చేస్తున్నాయో తెలుసా నా కళ్ళు కనుక చూస్తే ఏ రూపమైతే నీలో ముద్రింపబడి ఉందో నాలో నా కంటి మీద నా రెచినా మీద మళ్ళీ దాన్ని ప్రపంచానికి చూపాలని అది ఇంకేం చూడాలని నా కన్నులు నిన్ను అసూలుసే వేల ప్రాణంబయోగా అసూలు బాసే వేల రోగా నీ రూపే సూపు కాలన్ని ఇది జ్ఞానం వ్యష్టం గ్ర జ్ఞానమయం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయ జగత్ దృష్టి ఎప్పుడైతే జ్ఞానాకారం ఈ ప్రపంచం అంతా బ్రహ్మ స్వరూపంగా మారిపోతుంది గనక హే భగవాన్ అది అందుకని నేను పాడానా నిన్ను గురించే పాడతా నేను మాట్లాడా నిన్ను గురించే మాట్లాడతా నేను రాశానా నిన్ను గురించే మాట్లాడతా రాస్తా నేను ఏడ్చానా నిన్ను గురించే ఏడుస్తా నాకు రెండవది తెలియదు నాకు నువ్వే కావాలి రెండవది అవసరం లేదు ఇది పూర్ణ భక్తి ఇదే పూర్ణ భక్తి ప్లేస్ ేనను భేద మేళ నీవు నాలో నిలిచిన వేళ నీవు నేనను భేద నీవు నాలో నిలిచిన వేళ దారి భత్యము మామము దారి భత్యము ే గమ్యము పాడినా పాటలే गर्गः कदाषुद गर्ग आत्मरतीरोधेन शांडिल इकड़की व्यासमहर्षि గర్గ మహర్షి ఇద్దరు అభిప్రాయాలు మనకి తెలిసి వచ్చాయి భక్తి లక్షణాల్లో మూడో వ్యక్తి సాండిల్య మహర్షి నీకు మొదటి నేను టచ్ చేశాను సా తస్మిన్ పరమ ప్రేమ రూపాన్ని రెండో సూత్రం వచ్చినప్పుడే నారద మహర్షి భక్తి సూత్రాలు ఏ విధంగా రచించాడు అలా రచించినటువంటి వాడే సాండిల్య మహర్షి ఆయన కూడా భక్తి సూత్రాలు రచించాడు శాండల్య భక్తి సూత్రాన్ని దాంట్లో అంటాడు ఈయన సా సస్మిన్ పరమ ప్రేమ రూపాన్ని నారద మహర్షి రెండవ సూత్రంలో చెబితే అక్కడ ఆయన సా పరానురక్తి అంతే అశ్మిన్ అని ఈయనన్నాడు ఈశ్వరి ఆయన అన్నాడు తేడా ఏమి లేదు పరానురక్తి పరమ ప్రేమ రూపాన్ని ఈయనంటాడు అంతే ఇంకేళ అది కూడా చాలా అద్భుతమైనటువంటి గ్రంథం సాండిల్య భక్తి సూత్రాలు ఏమో ఉంటే చెబితే అవకాశం వస్తే ఇంకొకసారి ఆ గ్రంథాన్ని కూడా చూస్తాం సాండిల్య భక్తి సూత్రాలు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా లోతుగా కూడా ఉంటుంది ఆ ఘాథం ఈ షాండల్య మహర్షి నారదుడులాగానే ఆయన కూడా భక్తి సూత్రాన్ని రచించాడు కనుక ఆయన ఏం చెబుతాడు ఈ భక్తి లక్షణాలను గురించి ఆత్మరతి అవిరోధేన ఇది షాండిల్య చాలా విశాలమైనటువంటి దృక్పథం అంటే నువ్వు ఇది చెయ్యి చెప్పడం లేదు నువ్వు పూజ చేయి కథాశ్రవణం చేయని చెప్పడం లేదు నువ్వేమన్నా చేసుకో అది దాని అర్థం ఆత్మరతి అవిరోధేన వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ను పూజ చేసుకో జపం చేసుకో ధ్యానం చేసుకో కీర్తన చేసుకో ఏదైనా చేసుకోనైనా అర్థమవుతుంది కథాశ్రవణంలో ఉండు కానీ ఒక్కటి ఇంపార్టెంట్ ఈ చేసేవన్నీ ఒకదానికన్నా భిన్నంగా ఉండకూడదు ఏంట ఒకటి ఆత్మరతి ఓ అర్థమవుతుందిలే మీకు అదే అర్థం కాని విషయం ఏం కాదు ఎందుకంటే నాకు అర్థమైంది కదా మీకు అర్థం అవుద్ది ఆత్మరతి ఆత్మానందం భగవంతుడు ఆనంద స్వరూపుడు రసో వైసాహ కదా కాబట్టి భగవంతుడు ఆనంద స్వరూపుడు కనుక ఆత్మ కూడా ఆనంద స్వరూపం నీవే ఆత్మ ఆ ఆత్మరతి ఏదైతే ఉందో ఆత్మానందం ఏదైతే ఉందో దానికి భగ్నం కాకుండా ఆత్మానందం భగ్నం కాకుండా ఉండే కార్యక్రమాలే నువ్వు చేయాలి తప్ప భక్తి కార్యక్రమాలు దానికి దెబ్బ తగిలేటప్పుడు ఏదైనా భక్తి కార్యక్రమం నువ్వేదన్నా చేసుకో నువ్వు ఆలయం కట్టావు కట్టిన మనసు అంతా పాడైపోయింది అన్నావు అనుకో ఎందుకు ఆలయం వెరీ ఇంపార్టెంట్ సార్ ఎందుకని నువ్వొక్కడవే లేవు ఈ ప్రపంచం చాలా దునియా బడా విస్తారటవాడు ఆడుతాడు ఎవడు పాటవాడు పాడతాడు నువ్వు ఎంత అందమైనటువంటి పుష్పవనాన్ని తయారు చేసుకున్నా పాడు చేయడానికి కోతులుండనే ఉంటాయి అండర్స్టాండ్ ద పాయింట్ చాలా లోతైన విషయం మనిషి ఆనందాన్ని పొందడం అనేది నీ మీదనే ఆధారపడింది ప్యూర్లీ ఇంకొక దాని మీద ఆధారపడి లేదు నువ్వు గనక తలుపు తెరిస్తేనే ఏ దుఃఖమైనా నీ హృదయంలో ప్రవేశిస్త తప్ప నువ్వు క్లోజ్ చేస్తే మాత్రం వచ్చే అవకాశం లేదు తలుపు వేస్తే లోపలికి ఎవడో ఎట్లాగైతే రాలేడో సరైన అట్లాగే నీ హృదయ కవాటాన్ని కూడా ఎట్లా తెరిచి ఉంచుకోవాలని ఎప్పుడు మూసుకోవాలనో నువ్వు తెలిసి ఉండాలి నువ్వు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తున్నా ఎవరో ఒకరిని విమర్శించారనుకోండి నీ గుండె పగిలిపోవాలి ఎందుకని నేనింత ధర్మబద్ధంగా జీవించేటప్పుడు నన్ను విమర్శించారు ఏంటి అంటాడు అంటే ఏం చేస్తావు ఇప్పుడు ఏం చేస్తా నీకుండేది ఒక నోరు ప్రపంచానికి అన్ని నోళ్ళు నువ్వు మోయడానికి నీకుండేది రెండు చేతులే కదా అంటున్నాను నేను అర్థమవుతుంది ఎవడి సంస్కారం వాడిది అందరూ నారదులు అందరూ శాండిల్ అందరూ గర్గ మనుషులు అవుతారా కర్మ ఎట్లా అయితే ఉందో వాడు అట్లుంటాయంతే నువ్వు ఎందుకు కుడుతున్నావే అని అడిగితే తేలి ఏం చెప్తా సమాధానం దాని స్వభావం అది పావు నువ్వెందుకు అరుస్తున్నావు అంటే ఏం చెప్తా దాని స్వభావం అది దోమకి నీకు శత్రుత్వం ఏముంది కుట్టిపోతా ఉంది కదా దాని స్వభావం అది కాబట్టి ఎవరెవరి స్వభావాల కోసమో నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు కాబట్టి నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి ఇప్పుడు అదే కదా మన బాధ నన్ను ఆయన ఇట్లా అన్నాడు ఈయన ఇట్లా అన్నాడు మళ్ళీ ఏం చేయమని ఇప్పుడు ఆయన మారుస్తానంటావా పోమా మనందరం కలిసి ఆయన మంచోడు మీరు మారండి అంటాం ఆయన మారానని చెప్తాడు ఆయన మారాడని నీకు ఎట్లా తెలుసు కమా చల్మై రెండు లోపల మార్కుండా మారాడని అన్నాడు అనుకోండి కదా ఎవరు మారినా నువ్వు సుఖపడలేవు సార్ ఇంక్లూడింగ్ వైఫ్ ఆర్ హస్బెండ్ అర్థమవుతుంది ఎవరు మారినా నువ్వు సుఖపడలేవు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నువ్వు మారితేనే సుఖపడతావు అంతే ఇంకేం ఈ ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం లేదు ఎవరి ప్రారంభాలు వాళ్ళకు ఉన్నవి ఎవరి ఆటలు వాళ్ళు ఆడుతారు ఎవరి పాటలు వాళ్ళు పాడుతారు మనకి ఏది అనుకూలము దాన్ని దగ్గర ఉంచుకోవడం ఏది ప్రతికూలమో దాన్ని గెంటేయడం అంతకన్నా ఇంక రెండో మాట లేదు ప్లీజ్ నీ మనసులో నుంచి గంటడం అంటే మనసులో అక్కడ హాయిగా ఉంటుంది మనసు ఇప్పుడు ఇతరులు ఇచ్చేటువంటి సర్టిఫికేట్ మీద నీకు ఆనందం వచ్చేది ప్రపంచం మనల్ని స్థుతిస్తూ ఆనందమా అట్లాగే గనకైతే అటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎప్పుడు సుఖపడలేడు ఒకడు గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకని నిరంతరం మార్పు చెందేది సార్ ప్రపంచం ఈ రోజు ఒక అభిప్రాయాలుంటే రేపు ఉండవు ఎందుకని వాడికి మనసు ఉంది కదా మారేదాన్నే మనసు అంటారు ఈ రోజు నిన్ను ఇంద్రుడు చంద్రుడు విక్రమాదిత్యుడు అంటాడు రేపు వచ్చే శని మొదలు పెడతాడు అర్థమవుతుంది అప్పుడు ఏం చేస్తావు నువ్వు మళ్లీ రేపు నిన్ను పొగిడానుకోండి ఎల్లుండి తిట్టడం నమ్మకం ఏంటి ఇది విచిత్రం ఎలక్షన్ లాంటిది పార్టీలు మార్చడం లాంటిది సారిది అందువల్ల ఆ జోలికి పోని లేదు ప్రపంచం నువ్వేమిటో ప్రపంచం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు నువ్వేమిటో నీకు అర్థం కావాలి సరేనా నువ్వేమిటో అర్థమైన వాడు ఒక్కడే ఉండడు అదు అంతే ఇంకా రెండవ వాడికి నువ్వు అర్థం కావాల్సిన అవసరం లేదు అర్థమవుతుంది కాబట్టి ఇంత పరిణామశీలమైనటువంటి ప్రపంచంలో ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలి ఎందుకంటే నువ్వు భక్తుడివి కదా భక్తుడు అంటే ఏంటి భగవంతుడికి సంబంధించిన భగవంతుడు ఆనంద స్వరూపుడు తమరు దుఃఖ స్వరూపులా ఈయన ఆయన కలిసి ఉండేది అట్లా అది సమాన శీలేషు సఖ్యం భగవంతుడితో కలిసి ఉండాలంటే కూడా భగవంతుని లక్షణాలు ఉండాలి ఇప్పుడు శివానందమి బుక్లో రాసేది ఎవరో ఎప్పుడో నేను చిన్నప్పుడు చదివాను శివానందాశ్రమానికి ఒక ఫారినర్ వచ్చిండి ఇక్కడ ఆస్ట్రేలియా నుంచి అనుకుంటారు అతను వెళ్ళి శివానందాశ్రమంలో మీటింగ్ హాల్లో వరుసగా అలా చూస్తూ పోయాడట అక్కడ ఫోటోలు ఉన్నాయి శివుడు రాముడు కృష్ణుడు వినాయకుడు కుమారస్వామి అందరు లక్ష్మీదేవి అందరుండరు అవన్నీ చూస్తూ పోయాడు ఇవంతా ఏంటండి హిండూ గాడ్సాయా మాకు దేవతలు వాళ్ళంతా కూడాను ఓకే చాలా బాగుండే అందంగా అట్టేట్టు ఆ తర్వాత శివానంద స్వామి అక్కడికి వచ్చుండి ఏది నచ్చిందో చెప్పు అని ఇది చాలా ఉంటాయి కదా వీటిలో ఏది నచ్చింది అని శివానంద స్వామి తమాషగా జోక్ ఏం చెప్తాడు వాడు చూద్దామని వాడు అంతా మూడు నాలుగు సార్లు తిరిగి అక్కడి నుంచి ఇటు ఇటు నుంచి అటు అటునుంచి ఇటు ఇటు నుంచి అటు చూసిందే మళ్ళీ మళ్ళీ చూచి మళ్ళీ మర్చిపోతా మళ్ళీ చూచి లాస్ట్లో వచ్చి నేనేదో ఆ పార్టీ కాదు జరిగింది చెప్తున్నాను మీరు నన్ను ఏదో తప్పు పట్టుపాకండి అర్థమవుతుంది నాకు ఆ భేదాలు ఏమి లేవు ముందు అర్థమయ్యే సిద్ధాంతం తెలిసింగ్ అప్పుడు స్వామి వదిలిపెట్ట అతన్ని నాకు హీరో ఇది బాగా నచ్చిందండి ఆ రూపం బాగా నచ్చిందండి ఎందుకని ఎందుకు నచ్చింది ఆ రూపం వాళ్ళందరూ ఏదో వెపన్స్ పట్టుకుని ఉన్నారు రాముడిని చూస్తే కోదండం ఉంది శివుడిని చూస్తే త్రిశూలం ఉంది అర్థం కదా ఎవరి దగ్గరికి చూసినా ఆయుధం లేకుండా ఒక్కరు మనోళ్ళు ఆయుధం లేకుండా ప్రేమనే ఆయుధంగా కలిగినటువంటి వాడు ఇతరు ఒకటే ఇంకెవరు లేరు అందుకని అంటే ఆయనకి ఆయుధం అవసరం లేదు ఆయన దగ్గర ప్రేమ ఆయుధం ఉంది దాంతో అందరినీ జయిస్త అంటే వాళ్ళు ఆయుధాలు పెట్టుకోవడం వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు దానికి అర్థాలు వేరే ఉన్నాయి ఆయుధాలు ఎందుకు అనేది అది ఈ మధ్యలో కూడా వస్తే చెప్తాను టైం లేదు కానీ క్రిస్టుల్లో ఏమైంది జీవనం రాగానే ఆలపిస్తూ ఉండేవాడు నిరంతరం కూడా కాబట్టి ఏదైనా బాధ వచ్చినప్పుడు పాట ఎక్కడి నుంచి వస్తుంది పాట వచ్చిందంటే ఆనందంలో వస్తుంది ఎవరికి పాట రాని వాడికి కూడా ఆనందం వచ్చిందంటే పాట రాని వాడికి కూడా వస్తుంది ఇప్పుడు బాత్రూంలో ఎందుకు పాడేది పెద్ద సంగీత విద్వాంసుల వీళ్ళు బాత్రూంలో పాడేవాళ్ళు పాటే రాదు ఈ లోపల నోట్లకు నీళ్లు పోతాయి తుమ్ముతూ ఉంటాడు దగ్గుతూ ఉంటాడు బాధ్య చెప్తాది ఇక్కడికి వచ్చి ఏడవ రాదు అక్కడ బాధకపోతే అట్లయితే కొంతమంది శాప్త వింటారు బ్రహ్మాండ నాకు స్వామీజీ భక్తి ఎక్కువైపోతుంది స్వామి మళ్ళీ వస్తాను నా దగ్గరికి ఏమో స్వామిజీ ఏమైపోతుందో బతుకు నాకు ఏది అనుభవం కలగడం లేదు అను ను చేసేది దైవారాధన అయినప్పుడు ఈశ్వర పూజన అయినప్పుడు నీకు ఎందుకు వస్తుంది నిరాశ నేను అడుగుతా నీ కార్యంలోనే భగవంతుడు ఉంటాడు కదా నువ్వు కీర్తన చేస్తున్నావు భగవంతుడు ఉన్నాడు కదా నువ్వు పూజ చేస్తున్నావో భగవంతుడు ఉన్నాడు నువ్వు జపం చేస్తున్నావు భగవంతుడు నీ ధ్యానం చేస్తున్నావు భగవంతుడు ఉన్నాడు నువ్వు స్మరణ కేవలం ఆలోచిస్తున్నావు భగవంతుడు ఉన్నాడు ఇంకా ఎక్కడ నీకు భగవంతుని పెడుకుని నీకు దుఃఖం ఎందుకు వస్తా ఉంది అక్కడెక్కడో చెడింది అంటాడు అది ఆయన చెప్పేది కాబట్టి నువ్వు ఏవన్నా చేసుకో కానీ నీ ఆత్మానందాన్ని మాత్రం దెబ్బ తగ్గడానికి అవకాశం లేదు ఎందుకని ఈ సాధనలన్నీ కూడాను నిన్ను అక్కడ ఈ దేశకెళ్లడానికే ఉన్నాయి గనక అసలు ఏదైతే మూలం ప్రధానమై ఉందో అది దెబ్బతిన్న తర్వాత ఇక ఇవన్నీ ఉండి కూడా ఉపయోగం లేదని యాక్చువల్గా నేను చెబుతాను ఎప్పుడలా అనలా ఇప్పుడు అంటున్నా ఈ సూత్రం నా జీవితానికి దివిటే వెలిగించిందని నా అభిప్రాయం ఈ ఒక్క సూత్రం మాత్రం కాస్త నాతో చాలా కాలంగా పరిచయం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ దశాబ్దాలుగా ఆ రోజు స్వామిజీని వాళ్ళు చూశారు ఈ రోజు వాళ్ళ దగ్గర నుండి చూస్తూ ఉన్నారు ఆ రోజుకి ఈ రోజుకి ఏదన్నా తేడా నాలోగైనా కనిపించి ఉంటే ఈ సూత్రం యొక్క ఎఫెక్ట్ అని నేను అనుకుంటా అంతే వాస్తవంగా కాబట్టి ఒకప్పుడు చాలా ఆందోళన ఉండేది చూసేవాళ్ళు కూడా నా దగ్గర నా ఉపన్యాసం కూడా చూసేవాళ్ళు ఇప్పుడు కాగడా పెట్టే వెతిక కనిపించదు అప్పుడు ఏదో ఒక ఆందోళన ఏదో చేయాలి సమాజంలో ఏదో దీన్ని ఉద్ధరించాలి దాన్ని ఉద్ధరించాలి కాబట్టి ఒకవైపు చేస్తూ ఉండిన ధ్యానం కూడా నిలబడే అవకాశం లేనంతగా స్ట్రెస్ ఉండేది ఇప్పుడేమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు దీని ఎఫెక్టే అంతే కాబట్టి మన స్వరూపాన్ని మనం పోగొట్టుకొని మన ఆనందాన్ని మనం పోగొట్టుకొని ఏది చేయాల్సిన అవసరం లేదు కానీ పూర్వం కన్నా ఎక్కువే చేస్తున్నాం స్వామిజీ మీకు ఆరోగ్యం సరిగా లేదు మీకు వయసు కూడా పెరిగిపోయింది మీరు ఆపండి అంటే ఈ దశలో గ్రామ చైతన్యం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం అది అమోఘంగా నడుస్తా ఉంది వేలాది మంది గ్రామాల్లో దీని చేత ప్రభావితం అవుతున్నారు గ్రామాలు తిరుగుతున్నాను నేను వీటితో పాటుగా నాకేమి కష్టం అనిపించడం లేదు కానీ పూర్వ రోజుల్లో ఇది జరగాలి వీళ్ళు మారాలి ఇప్పుడు ఏమీ లేదు ప్రశాంతంగా ఉంది నేను భగవత్ కార్యం చేసుకుని పోవడం కోసమే గానీ ఫలితం నాకు అవసరమే లేదు మారితే మారుతారు లేకపోతే లేదు కేవలం స్వంత సుఖాయ కాబట్టి ఈ మహాత్ముడు షాండిల్్యుడు ఏదైతే మనకు అందిస్తూ ఉన్నాడో దీన్ని అందరం పాటిస్తేనే మనకు కాస్త ఆత్మానందం మిగులుతుందని నేను అనుభవంతో కూడా మీకు చెప్తూ ఉన్నా అనవసరమైనటువంటి ఆవేశాలు అవసరం ఈ ప్రపంచంలో కేవలం మనం ఆవేశపడినంత మాత్రమే మార్పులు ఊహిస్తే అంతకన్నా మించిన పొరపాటు మరొకటి లేదని అనుభవంలో తెలుసుకున్నాను కాబట్టి ఈ ఆత్మరత్య విరోధనైతే షాండిల్య అనేటువంటి విషయాన్ని ఏదైతే షాండల్య మహర్షి ప్రబోధిస్తున్నాడో ఆచార్యుల వారు శ్రీ శంకరాచార్య స్వామి కూడా దాన్నే సపోర్ట్ చేస్తున్నాడు భక్తి విషయంలో ఎస్ మోక్ష సాధన సామగ్రియా భక్తి రేవగరీ ఎస్ స్వస్వరూపానుసంధానం భక్తి ఇతి అభిధీయతే క్లియర్ శంకర मोक्ष साधन मोक्षा पाकिस्तान अनेकमेंट साधन उत्कृष्ट साधन भक्ति मोक्ष साधन सामग्रिया भक्ति गरीय भक्ति अंत आफिने चूं स्वस्व रूपानुसंधान भक्ति अभिधीयते स्वस्व रूपंधान नी स्वरूपमेद नी आत्मेदुसम अंकेमी ले ఆత్మయే నేను ఆత్మయే పరమాత్మ అనేటువంటి భావనతో నిలకడగా నిలిచిపోవడమే భక్తి అని ఆయన అభిప్రాయం అర్థమవుతుంది అది ఆత్మరతి ఆత్మరథి అవిరోధేన ఇది షాండిల్యూజ్ ఇది అర్థం కాకపోవడం వల్లనే భేదాలు సమాజంలో ఇది కూడా అర్థం చేసుకోండి మీరు చాలా కాలంగా కొన్ని శతాబ్దాలుగా ఒక్కసారి మనం వెనక్కిపోయి చూస్తే ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర ఇంత అద్భుతమైనటువంటి వేద సంస్కృతి భేదాలకు ఎట్లా దారి తీసిందే అని మనుషులకి మధ్య భేదాలు అర్థం చేసుకోగలం దేవుళ్ళకి దేవుళ్ళకి మధ్య భేదాలు వచ్చినటువంటి సన్నివేశాలు చూశారా లేదా మీరు వాటి వల్ల ఇంత మారణ హోమాలు జరిగాయి గతంలో భక్తులు పారవశ్యంలో చూశాం వీరత్వంలో చూడలే కానీ వీరశైవం కూడా వచ్చింది అప్పుడు వాళ్ళని వాళ్ళు కూడా వచ్చింది శివకేశంలో భేదాలు వచ్చాయి ఎందుకో తెలుసా శాండిల్ అర్థం కాలేదు కనుక శాండిల్ చెప్పేటువంటి భక్తి అర్థం కాలేదు కనుక నీ ఆత్మానందానికి ఆయన ఆత్మానందానికి భేదం లేదు సార్ అర్థమవుతుంది నీ ఆత్మలో ఏ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నావో ఆయన ఆత్మను అనుభవించే ఆనందం కూడా అదే రెండు ఆత్మలు లేవు అండర్స్టాండ్ నువ్వు కృష్ణ అనుకునేది ఏంటి సార్ నేను శివ సరేనా ఇది ఆత్మ ఇదే పరమాత్మ అయమాత్మ బ్రహ్మ శాస్త్రం కదా మరి నేను శివభక్తుడిని అయితే శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటే శివుడు నా ఉద్దేశంలో ఆత్మని పరమాత్మ అని అర్థం ఆత్మ పరమాత్మ కనుక ఇప్పుడు తవరు కృష్ణ భక్తుడు అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ నా శివుడు ఆత్మ నీ శివుడు నీ కృష్ణుడు అనాత్మ ఎందుకో తెలుసా సత్యం తెలియకపోవడం వల్ల కాబట్టి ఆత్మరతి హి అవిరోధేన ఇతి కాబట్టి ఆత్మానందానికి భంగం కలగకుండా ఉండడం అనేటువంటి సత్యం కనుక అర్థమైందంటే శివుడు ఎవరో కాదు కృష్ణుడే కృష్ణుడు ఎవరో కాదు శివుడే శివుడు కృష్ణుడు ఎవరో కాదు రాముడే రాముడు ఎవరో కాదు గణపతే అర్థమవుతుంది ఇప్పుడు అర్థమవుతుందే అదొక్కడ అర్థం కాకపోవడం వల్ల భేదాలన్నీ తయారవుతా ఉన్నాయి కాబట్టి ఒకవైపు భక్తుడే భక్తికి నిర్వచనం తెలియదు భక్తి లక్షణం తెలియదు భగవంతుని అంటే తెలియదు జీవేశ్వర సంబంధం తెలీదు శాస్త్రం లేకుండానే శాస్త్రులు అయిపోతూ ఉండారు గనక సమాజం అనేకమైనటువంటి రుగ్మతలతో దారి దప్పుతూ ఉంది కాని లేకపోతే ప్రేమపూరితమైనటువంటి నారద భక్తి సూత్రాలు ఏ స్వరూపాన్ని అయితే ఆ స్వరూపంలో సమాజం నిలిచి ఒకప్పుడు ఆ విధంగా నిలిచింది ఇప్పుడు అది లేకుండా పోయింది కాబట్టి ఆత్మరతి అవిరోధన ఇది చాండిల్య అంటే భగవంతుణ్ణి నీకు దూరం చేసేటువంటి ఏ సాధన కూడా అవసరం లేదు నువ్వు ఏ సాధన చేసినా భగవత్ సంబంధాన్ని ధ్రోవపరిచేదయి ఉండాలి దృఢపరిచేదయి ఉండాలని చాండల్య మహర్షి యొక్క అభిప్రాయం కాబట్టి ఇప్పటికీ వ్యాసుడు గర్గమహర్షి శాండల్య మహర్షి అభిప్రాయం చెప్పాడు కదా ఈ దశలో తొంగి చూస్తూ ఉన్నాడు నారదుడు నారదస్తు తదర్పిత కిలాచారత తద్స్మరణే పరమ వ్యాకుల తేతి అస్థియం ఏవం యథావ్రజగోపిగా ఇప్పుడు నారదుడు తన అభిప్రాయం చెప్పబోతున్నాడు అయ్యా అంత గొప్పవాడు అష్టాదశ పురాణాన్ని రచించినటువంటి వ్యాస భగవాను యొక్క భక్తి లక్షణాలు ఏంటంటే చూశారు గర్గమహర్షి చెప్పింది చూశారు శాండల్యుడు చెప్పింది చూశారు నా అభిప్రాయం చెప్తానని నారదుడు వస్తాడు అది రేపు చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నారద ఆయన బోధించడం భక్తిని గురించి దానికి దృష్టాంతం కూడా ఇస్తాడు అస్థివం ఏం అదే దృష్టాంతం సంతి దృష్టాంత యథావ్రజ గోపిక గోపికల్ని తీసుకొని వచ్చి పెడతాడు రేపు చూద్దాం అదంతా భక్తిలో పరాకాష్ఠ ఓ పూర్ణమదూర్ణమి పూర్ణా పూర్ణముద్యూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీ ఓ శాది శా